నుంచి మీరు వచ్చారని విన్నాను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్లైడ్స్ ఇంగ్లీషులో ఉంటాయి నా ఉపన్యాసం ప్రధానంగా తెలుగు ఇంగ్లీషు కలిపి చెబుతాను తెలుగు అందరికీ అర్థమవుతుందా ఎవరన్నా రాని వాళ్ళు ఉన్నారా లేరు కదా బయట నిజానికి నేను ఇందాక ఇక్కడ ఈ రూమ్ లో ఒక క్లాస్ తీసుకున్నాను వాళ్ళకి పాజిటివ్ థింకింగ్ గురించి చెప్పారు నన్ను చెప్పారు వస్తానని చెప్పి చెప్పాను ఈ రోజున మన మీడియా వాళ్ళు వస్తున్నట్టు అయ్యా నమస్కారం రావచ్చును మీ ఇష్టం ముందు ఎందుకో చెప్పడం జరగనట్లుంది అందుకని మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద లెక్చర్ కావాలట నేను వెతికాను ఇక్కడ నా దగ్గర ఉన్న రెండు పెన్డ్రైవ్స్లలోనూ వెతికాను బికమింగ్ బెటర్ విత్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఓరియంటేషన్ దొరికింది తప్ప ప్యూర్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఉన్నటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ దొరకలేదు అందుకని మామూలుగా నేను చెప్పగలిగిన స్థాయిలో ఇవాళకు చెప్పలేకపోవచ్చు అనేది ఒక అనుమానం నాకు బహుశా చెప్పొచ్చేమో చెప్పలేదు క్లియర్ ఈ సెషన్ ఇంటర్యాక్టివ్ గా ఉంటుంది అంటే నేను మిమ్మల్ని అడుగుతాను మీరు సమాధానాలు చెప్పాలి మీరు అడగొచ్చు నేను సమాధానాలు తెలిస్తే చెప్తాను అందుకని ఒకే విందాం ఏదో హాయిగా పని చేసుకోకుండా ఇక్కడ కాబట్టి వచ్చాం లేకపోతే వానొస్తున్న రోజున మేము సార్ అవును మీలో ఇంతవరకు ఎప్పుడైనా రామకృష్ణ మఠం ఇంతకుముందు ఒకసారైనా వచ్చిన వాళ్ళు చేయొద్దండి కొందరు వచ్చారు కొందరు రాలేదు మొదటిసారి వచ్చారు వెల్కమ్ టు ది వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ బికమింగ్ బెటర్ ఇవాళ మన టాపిక్ అని అనుకుందాం ఈ బికమింగ్ బెటర్ లో పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నది అసలు ఆంతర్యం ఏమిటో చూద్దాం వ్యక్తి బాగుపడాలి ఎవరూ ఏమీ రాసుకోర్లేదు ఎందుకంటే మీరందరూ మీ ఇమెయిల్ ఐడి కలెక్ట్ చేసి ఒక్కరు నాకు మీ ఇమెయిల్ అయిన ఇస్తే మిగిలిన వాళ్లకు పంపిస్తారు మిగిలిన మీరు పంపించుకోండి సో ది హోల్ థింగ్ ఈజ్ అవైలబుల్ విత్ యూ వినటం మీద కాన్సన్ట్రేట్ చేయండి చెప్పిన ఉపన్యాసంలో ఏదైనా పాయింట్ బాగుండి రాసుకుందాం అనుకుంటే రాసుకోండి నాకేం అభ్యంతరం లేదు వినటం ప్రధానం ఓకే వ్యక్తి బాగుపడితే సంస్థ బాగుపడుతుంది సంస్థలు బాగుపడితే సమాజం బాగుపడుతుంది ज बात देश बहुपड़ी देश बाहुपे अड़ता है प्रपंचमेंटा प्रपंचप्ड मन देश मन देश बान संस्थ मन संस्थ जीताते चाल उदाण की अब मन बात सी मन रिवर्स लाजिस्ट उ దీనివల్ల మంచివన్నీ వాయిదాలు పడుతూ ఉంటాయి అంతగా మంచివి కాదివి ముందుకొస్తూ ఉంటాయి అందుకని ఆలోచనల్లో ఏవైనా మార్పు అవసరమా అనేటువంటిది కూడా మనం ఆలోచించవలసినటువంటి ఒక అంశం మొగ్గలు అందంగా ఉంటాయి చెట్టు మీద నుంచి మొగ్గను తుంచేస్తే కొంచెం రెచ్చుకుంటుంది కానీ దాన్ని వికసించటమని చెప్పని మనం మనం చెట్టు మీదనే అట్టి పెడితే ఆ మొగ్గ పువ్వు అవుతుంది పువ్వు కాయ అవుతుంది కాయ పండు అవుతుంది పండుగ విత్తనాలు వస్తాయి ఆ విత్తనాలు మళ్లీ మనం నాటితే అద్భుతంగా మనకు మళ్లీ చెట్లు కాయలు పువ్వులు మొగలు పండు విత్తనాలు నడుస్తూ నడుస్తూ నడుస్తుంది కానీ మొగ తుంచేస్తే ఏమవుతుంది అసలు ఆ చక్రం ఆ సర్కిల్ ని మనం బ్రేక్ చేసాం బ్రేక్ చేసిన మొగ్గ విచ్చుకుంటుంది ఆ విచ్చుకున్న తర్వాత స్టాప్ ఇట్ కెనాట్ ఎందుకంటే మదర్ తో కనెక్షన్ని మనం బ్రేక్ చేశాం కాబట్టి ఇది కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే మర్జ్ సబ్మర్జ్ టు ఎమర్జ్ ఎవాల్వ్డ్ దట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ లైఫ్ మామూలుగా మన కంటికి కొంత పరిమితి ఉంది కనబడతాయి దూరంగా ఉంటే కనబడవు చాలా దూరంగా ఉంటే అస్సలు కనబడవు అందుకని మనం ఒక టెలిస్కోప్ డిసైడ్ చేశాం దగ్గరగానే ఉంది కానీ అది చిన్నగా ఉన్నందువల్ల నాకు కనబడదు అందుకని మైక్రోస్కోప్ డిసైడ్ చేశాం దగ్గరగా ఉన్నా చిన్నగా ఉన్నందువల్ల కనబడవు కాబట్టి మైక్రోస్కోపు చాలా పెద్దగా ఉన్నా చాలా దూరంగా ఉన్నందువల్ల కనబడవు కాబట్టి టెలిస్కోప్ మరి మనలో మనం చూసుకోవటానికి ఏ స్కోప్ ఉంది మన మనస్సు దగ్గరుందా దూరం ఉందా దగ్గరే ఉందా మన లోపలే ఉందా మరి దాన్ని ఏ కళ్ళతో చూస్తారు ఏ స్కోప్ తో చూస్తారు ఏ మైక్రోస్కోప్ ఏ టెలిస్కోపు ఏ స్టెటోస్కోప్ కావాలి దాన్ని చూడటానికి మనోనేత్రంతో చూడాలి కదా ఈ మనోనేత్రంతో చూద్దాం అనుకున్నప్పుడు మనకిష్టమైన పాటలు డాన్సులు అవన్నీ వచ్చేస్తాయి మధ్యలో చూడవో మన గురించి మనం తెలుసుకుందామని మనం అనుకున్నప్పుడు మనకి తోసుకుని తోసుకుని వచ్చేస్తాయి అందుకని ఏమవుతుంది మన గురించి మనం ఆలోచించే తీరు కూడా లేదు మనకి ఇప్పుడు ముఖ్యంగా అందరూ లేడీ పార్టిసిపెంట్స్ ఉన్నారు కాబట్టి ఎవరైనా పెళ్లికి కానీ చిన్న పిల్లలు ఉన్నారా ఎవరైనా పిల్లలు ఎవరైనా ఉన్నారా అమ్మా పెళ్లి అయిందా మూడు షిఫ్ట్లు డ్యూటీ అంటే రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి మూడు షిఫ్ట్లు అంటే మూడు ఎందులు కదా ఇంకేమైనా మిగులుతాయా గంటలు మిగతావు మన వ్యవహారాలు మనం చూసుకోవాలి ఉద్యోగ వ్యవహారాలు చూసుకోవాలి అత్తమామలు ఆడబడుచులు ఉంటే వాళ్ళని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఈ కాలం పిల్లలు మాట వింటం లేదు వారు తిరిగి హోంవర్క్ చూసుకోవాలి ఎన్నో టెన్షన్స్ ఇరవై గంటలు డ్యూటీ ప్రాబబ్లీ ఇన్ యువర్ హోమ్ యూఆర్ ద లాస్ట్ పర్సన్ టు గో టు బెడ్ అండ్ యూఆర్ ద ఫస్ట్ పర్సన్ టు గెట్అప్ ఇన్ ది మార్నింగ్ అందరి ఇళ్లలో కొంచెం ఎక్కువ పిల్లలు ఉంటే పంద నలుగురు పిల్లలు ఉంటే పని ఎక్కువ అవునా యూఆర్ ది లాస్ట్ పర్సన్ టు గో టు బెడ్ రాత్రి పదో పదిన్నర పదకొండు పన్నెండు విసుగు అలసట చిరాకు పరాకు నిద్ర ఐదు గంటలకు వెళ్ళాలి లేకపోతే ఎట్లా పనవదు వీళ్ళకు టిఫిన్ చేయాలి ఆయనకో భోజనం ఈయనకో భోజనం ఈయనకు పెసరట్టు పడదు ఆయనకు మినపట్టు పడదు రెండు మూడు రకాల పలహారాలు మధ్యాహ్నం భోజనాలు మనకు కూడా కావాలి అంత ఉరుకులు పరుగులు ఉరుకులు పరుకులు ఉరుకులు పరుకులు ఈ ఉరుకులు పరుగులతో నిజానికి మీ గురించి మీరు ఆలోచించడానికి మీకు తీరిగా ఉండటం లేదు జీవితం అంటే ఇంతేసారు ఇంతేనా సార్ జీవితం ఇలానే ఉండాలా ఇదే బతుక చిన్నప్పుడు ఎవరన్నా ఇది బతుకని చెప్పుకుంటే చీ పట్టించుకునేదానిక మీకు అర్థమవుతుందా పోనీ ఇలాంటి ఆలోచన కూడా ఆలోచన వల్లేగా వస్తుంది ఆలోచన కూర్చునే ఆలోచించటానికి కూర్చునేందుకు తీరిక ఎక్కద్ది మనకి తీరికే ఉంటుంది ఏమనుకోకపోతే తీరిక లేనంత పనుంది కాబట్టి మీరు అదృష్టవంతులు తీరికెక్కు ఉన్న వాళ్ళు తిక్క తిక్క లెక్కలని చేస్తున్నారు అర్థమైంది కదా మరి ఈ రెండింటిలో ఏది మంచిది తీరిక లేనంత పని గత పదేళ్ల నుంచి పొద్దున్నే లేచి మీరు నానావస్థాపడి చేస్తూ ఉంటే ఒక్కరోజు ఒళ్ళు కూడా అసలే ఆలస్యమైతే అత్తగారు ఆయన్నో ఏంటి ఏడైంది లీవ్ పెడుతున్నావా పెడితే పెట్టు మా కాపీ ఏది మా కాపీ ఏది కాకు నీకేమైనా అర్థమైందా ఓకే కాసేపు మిమ్మల్ని నవ్వు ఇద్దామని చెప్తున్నాను అందరిళ్ళు ఇట్లా ఉండవు కొందరు లేకపోతే ఏమీ లేవలేదు ఏమైంది అని ప్రేమతో పిలుస్తారు లేకపోతే అత్తగారు లేచి తనే స్నానం చేసి చేయాల్సినంత చేసేసుకుని కాఫీ పెట్టి అమ్మా బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది కాఫీ అయిపోయింది ఏం వెడదట్టం లేదు ఆఫీస్ కి అని ప్రేమతో అడుగుతారు నిజానికి ప్రేమ అనేటువంటి కనెక్షన్ మనిషిని మనిషిని చేస్తుంది ఈ ప్రేమ తక్కువైతే మనిషి పరశు అవుతాడు మృగమవుతాడు మగైనా ఆడైనా అందులో తేడా లేవు ఆడ పూలున్నాయి మగ పుల్లు ఆడసింహాలు ఉన్నాయి మగసింహాలు ఉన్నాయి ఆడ ఏమిటది మొసళ్ళున్నాయి మగ మొసళ్ళు ఉన్నాయి ప్రకృతి అది అందుకని మంచి చెడు అనేది ఒక వర్గంలో ఉంటుంది ఇంకో వర్గంలో ఉండదు ఒక జాతిలో ఉంటుంది ఒక కులంలో ఉంటుంది ఒక మతంలో ఉంటుంది అనుకోవడానికి తప్పవుతుంది అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం ఇప్పుడు అసలు ప్రపంచం గురించి సమాజం గురించి సృష్టి గురించి జీవితం గురించి మన గురించి మన గతం గురించి మన భవిష్యత్తు గురించి కర్తవ్యం గురించి నిష్ఠ గురించి సాఫల్యాల గురించి వైఫల్యాల గురించి కింద గురించి పైకి లేవటం గురించి ఆలోచించి తీరికెక్కడిది తీరిక లేనందువల్ల యాంత్రికంగా జీవిస్తున్నాం యాంత్రికంగా జీవించటం వల్ల కష్టాలున్నాయి లేవనన్నో మీ ఇబ్బందులు ఉన్నాయి లేవని కానీ ఆ ఉన్న జీవితంలోంచి మాధుర్యాన్ని పొందేందుకు అవకాశం ఉండగా వద్దనుకుని మనకు నెగిటివ్సే కనబడుతున్నాయి పాజిటివ్స్ కనబడుతుంది మీరేమనుకోకపోతే ధరన మీలో ఓ పెళ్లి కానమ్మాయి ఉందనుకోండి మామూలుగా మీరు నీకేమే హాయిగా మామూలుగా నీకేం హాయిగా బరువు లేదు బాధ్యత లేదు లేవాలని లేదు లేస్తే అడిగేవాడు లేడు నువ్వు ఎప్పుడు లేచినా అమ్మూరుకుంటుంది నాన్న ఊరుకుంటాడు ఏళ్లు వచ్చాయి కానీ ఇంకా ప్రేమగా చూసుకుంటాడు నాకు పద్దెనిమిదికే పెళ్ళే అంటే ఎప్పటికప్పుడు పోలిక పోటీ పోలిక పోటీ ప్లస్ రెండోది సరైన అయింది ఆవిడేమంటుంది వెంటనే నీకేవమ్మా పెళ్లైపోయింది ఎవడో ఒకడు మొగుడు ఎవరో ఒక అడ్రస్ ఎవరో పిల్లలు సంసారం హాయిగా నడిపిస్తున్నారు నాకు చూడు నాన్న సంవత్సరాల నుంచి నాన్న సంబంధాలు చూస్తున్నాడు ఒక్క సంబంధం నాకు నచ్చడం నాకు నచ్చితే వాళ్లకు నచ్చటం లేదు వాళ్ళిద్దరు మా నచ్చితే మూటలు నచ్చటం లేదు ఏదో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాడు అంటే ఏమైపోతుందంటే ప్రపంచంలో ఇతరులను చూసి పోల్చుకుని ఉన్నది లేనిది కొంత నిజమైనది కొంత ఊహించుకున్నది కొంత వెరసి ఇంత ఎప్పుడు హాయిగా కూర్చున్నారు కదా ఇప్పుడు నెత్తిన ఏమైనా బరువులు ఉన్నాయా బుట్టలు తట్టలు ఏమైనా ఉన్నాయా వాటిలో ఇటుకలు మట్టు కూరగాయలు ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా ఎప్పుడు ఆలోచనల బరువుతో సతమతమవుతూ ఉంటారు అవునా కదా నేను అబద్ధాలు చెప్తున్నానా నిజాలు చెప్తున్నానా ఏడు జీవితం హాయిగా సినిమాలో చూడండి రెండున్నర నిమిషాల పాటలో ఏడు డ్రస్సులు మార్చినటువంటి అమ్మాయి అది కదా జీవితం అంటే అలా ఉండాలి ఆదర్శం అలా ఉండాలి ఓ షాప్కి వెళ్తే ఎన్నుంటాయో మా ఇంట్లో ఉండాలి అన్నుండేదే జీవితం ఎవరి జీవితం సార్ అసంతృప్తి ఈర్ష అసూయ గర్వం చాలా చిత్రమైన జీవితం ఇవన్నీ లేకుండా ఎవరైనా ఉన్నారా సార్ ఉంటే వాళ్ళు దేవుడు వాళ్ళతో మనం పోటీ పడలేము ఇవన్నీ అందరికీ ఉన్నప్పుడు మీరు మాకెందుకు చెప్తున్నారు ఎందుకు చెప్తున్నానమ్మా చెప్పండి ఎవరన్నా ఇవన్నీ అందరికీ ఉంటాయి నాలోనూ ఉన్నాయి మీలోనూ ఉన్నాయి ఇవన్నీ అందరిలో ఉన్నప్పుడు ఎందుకు చెప్తున్నాను ఏమో మాకే తెలుసు సార్ మీరు ఎందుకు చెప్తున్నారు కొంచెం పరిశీలిస్తే విశ్లేషిస్తే ఆలోచిస్తే దీనివల్ల మనం ఏం నష్టపోతున్నామో ఏం పొందబోతున్నామో తెలుసుకుంటే అది విలువేనదో కాదో గ్రహిస్తే ఉన్నది వదిలిపెడితే మరొక్కటి స్వీకరిస్తే అది బాగుంటే దాన్ని అట్టి పెట్టుకోవచ్చు లేదో అది వదిలేసి వాళ్ళ పాదానికి ఇప్పుడు నేను మీకు కొన్ని సలహాలు చెప్పబోతున్నాను అని అనుకుందాం నచ్చలేదు ఎప్పుడు నచ్చలేదు పాటించి చూడండి పాటించి చూసిన తర్వాత నచ్చలేదు అనుకోండి మానేయండి మీ అలవాట్లు మీది మీ ఇల్లు మీద మీ సెల్ ఫోన్ నంబర్ మీది మీ అడ్రస్ మీద ఎవరు మార్చమన్నారు మిమ్మల్ని మీ పేరు మార్చమని చెప్పారు ఎవరన్నా మార్చుకోలేదు మీ పేరేంటమ్మా శ్రీలక్ష్మి గాయత్రి శ్రీలక్ష్మి అంటే మనకు సినిమాలో శ్రీలక్ష్మి ఉండేది గుర్తుందా అబోయ్ అంత చక్కని కామెడియన్ మీరేమనుకోకపోతే అలాంటి కామెడియన్ తెలుగు సినిమాలో మరొక్కరు లేరు అంటే మీకు వేరే కావిడీఎంస్ ఉంటారు ఉండాలని కాదు బట్ అలా శ్రీ లక్ష్మి ఇప్పుడు నేను ఉదాహరణకి అవును ఈ మధ్య ఎవరు సూర్యకాంతం అని పేరు ఎందుకు పెట్టుకోరు అరే సూర్యకాంతం పేరులో గయ్యాల తనం చక్కని పేరు సూర్యం కాంతం మనం సినిమా చూసి చూసి చూసి జనం గోరినాయన ఇంత గయ్యాలా అని ఆ మన తెలుగుదేశం ఆడపడుచులకు ఆ పేరు పెట్టడం మానేశాం మనం మీకు అర్థమైంది ఆ పేరు ఏం చూడలేదు మన అంటంతోనే ఒకటి గుర్తుకొస్తుంది మనకి సూర్యకాంత ఇమేజ్ గుర్తుకొస్తోంది ఆ ఎడమచేయి వాటం ఆ కొట్టడం ఆ మాట అసలు నిజానికి మీరు ఆవిడ చిన్నప్పటి ఫోటోలు మామూలు ఫోటోలు చూస్తే ముక్కుమోహన్ తీ సినిమా హీరోయిన్ అయ్యే లక్షణాలు ఉన్నటువంటి మనిషి కర్మ కాలి పెద్ద వయసు పాత్రలు గయాలి పాత్రలు ముసలి పాత్రలు ముసలి ముసలి పాత్రలు వేస్తారు వేరే సంగతి అలా మనకు తయారయ్యి ఎందుకు చెప్తున్నాను ఇది చూసేది ఒకటి రెండు జీవితంలో రకరకాల మనుషులు తారసిల్లుతారు మీరు మంచివాళ్లే కాని మీరు मेन इंटे चेसको वेल्द इंलाद मन चपलेम कदा लेक बहुश इंटर अटे पुटने इंटर असौकर्यक परस्थित बहुश अेमो मन अटे जीवि जीवित एला आलोचनल आह्वाची आध्यात्मिका बौद्धिका शारीरिक ఏ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉంటాయి ఏది కావాలి ఏది ఆనందాన్ని ఇస్తుంది ఎందుకంటే జీవితంలో ఆనందం మన పరమావధి ఏం చేసినా ఆనందంగా ఉండటం కోసం చేస్తాం ఈ సత్యం గనక అర్థమైతే దారి తప్పని ధర్మం తప్పని ఆనందం ఆనందమని దారి తప్పే ధర్మం తప్పేది ఆనందం కాదని సుఖస్యమూలం ధర్మ ధర్మం తప్పిన ఆనందం ఆనందాన్ని ఇవ్వదు ఇబ్బందుల్ని కలిగిస్తుంది గొడవలు తెస్తుంది పర్యవసానం అన్యాయంగా ఉంటుంది ఊరికి అలా మనం అర్థం చేసుకోవాలి సో మర్చ్ ఏదో పలానా నదిలో స్నానం చేస్తే పుణ్యం వస్తుందంటారు ముక్కు పోసుకుని మునుగుతాం అక్కడే ఉండిపోతారా బయటలో వేస్తాడా మునిగిద్దకు లేవబోతున్నప్పుడు మురగడం ఎందుకు అంటే పిచ్చి ప్రశ్న అవుతుంది అలాగే లేకపోతున్నాం కానీ మునిగితే స్నానం అవుతుంది ఒక ఆధ్యాత్మిక భావన వస్తుంది అదేదో ఆ పుష్కరాలట ఆ పుష్కరాలలో ఆ నదికి ఏదో పన్నెండు సంవత్సరాల ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయట వెళ్తే పుణ్యం అట మీరు ఏ పాపము చేయలేదు మీకు ఆ స్నానం ఎందుకండి మీకు అర్థమవుతుందని అడిగే ప్రశ్న అంటే ఒకసారి స్నానం చేశాక పన్నెండేళ్లు ఇష్టం వచ్చినట్టు అనే లైసెన్స్ అది కాదు తెలుసో తెలియకో చేశాము ఇప్పుడు స్నానం చేసినందువల్ల ఇక నా ఆలోచనలో మార్పు ప్రవర్తనలో మార్పు పద్ధతిలో మార్పు వచ్చేసరి నేను మళ్లీ గంగామ్మ తల్లి వచ్చి స్నానం చేయడానికి వచ్చేసరికి పన్నెండేళ్లు తర్వాత నేను మరికింత మేలైన వ్యక్తి తిరిగి రావాలి ఇప్పుడు నాలో ఒక నెగటివ్స్ ఉంటే పన్నెండేళ్ల ప్రోగ్రాం పన్నెండేళ్ల తర్వాత థర్టీ పర్సెంట్ నెగటివ్స్ తోనే గంగా మంత్రి దగ్గరకు వస్తాను ఫార్టీన్ ఫిఫ్టీ చేసుకుని రాను మీకు అర్థమవుతుందని చెప్పింది ఇది ఒక ఆదర్శమైనటువంటి ఆలోచన ఈ ఆదర్శమైన ఆలోచనకు మనం ఎంత దూరంలో ఉన్నాం ఏం చేద్దాం అనేటువంటిది గమనిస్తాం పుట్టినప్పుడు అమాయకంగా పుట్టినటువంటి మనం అనేకమైనవి చూస్తూ గమనిస్తూ ప్రశ్నిస్తూ సంశయిస్తూ ఆలోచిస్తూ అడుగుతూ నేర్చుకుని నేర్చుకుని నేర్చుకుని ఒక్కొక్క తెర ఒక్కొక్క తెర తొలగిపోతే మనం ఒక స్థితికి చేరుకున్నాం ఓ కిలో బరువు ఎక్కువ ఓ కిలో బరువు తక్కువ అది ముఖ్యం కాదు తెలుపు నలుప చామంచాయన అది ముఖ్యం కాదు కాస్తంత పొట్టా కాస్తంత పొడుగా అది ముఖ్యంగా మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలే ప్రధానము అవి మంచివైతే మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి చేతలు అవి గనక పొరపాటున ఏ కారణం చేతన్నా చెడు గనక ఉన్నట్టయితే దానికి తగ్గట్టు చెడు మాటలు చెడు ఆలోచనలు చెడు పనులు వస్తాయి చెడు అపకారం చేస్తుంది మంచి ఉపకారం చేస్తుంది తెలిసి ముట్టుకున్నా తెలుసు ముట్టుకోకపోతే తెలియకుండా ముట్టుకున్నా నిప్పు కాలుతుంది కరెంటు షాక్ ఇస్తుంది మీకు ఒక పది ఇరవై ఇరవై ఇరవై ఏళ్ల క్రితం మీరు పిల్లలు అనుకుంటానప్పుడు గుర్తుంటే గ్యాస్ సిలిండర్లు వచ్చినప్పుడు ఏమన్నా ఉందా అని అనేవాళ్ళు ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా అడపాదడపా యాక్సిడెంట్లు అవుతాయి అత్తగారు ఆన్లో పెట్టి వచ్చేస్తుంది మనకు తెలియదు కృష్ణాయలు ఖర్చు లేకుండా గ్యాసార్పణం అంతకుముందు ఏదో కృషణాయాల అర్పణం అనేది గ్యాసార్పణం అవుతుంది అది వేరే సరి ఎక్కడో నూటికొకరో కోటికొకరో చండాళ్ళు ఉంటే ఉండవచ్చుగాక కానీ నేను ఎందుకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా గ్యాస్ డేంజరస్ ఎస్ అందుకే వాడేం చేశాడు సిలిండర్ దగ్గర ఒక నాబ్ పెట్టాడు పొయ్యి దగ్గర ఒకటి आफु उनको आफ आन आफ् सिम बड़ा अवना रात्रि अम्मा मल्क वे कदा एम गरक अंदकनी आफ्पे अल्वा आईकोरेवरो आदो अग्किपूे मत इला भगमंटे अजाग्रोचन अजाग्रत उ जीव भगंटा अश्न గ్యాస్ సిలిండర్ కి జీవితానికి ఎందుకు నేను పోల్చిక తీసుకొస్తున్నానంటే ఆలోచనల్లో అజాగ్రత్త గనక ప్రవహిస్తే ప్రవేశిస్తే మనం చూస్తున్న సినిమా పోస్టర్లు సినిమా చూడవచ్చు చూడకపోవచ్చు కానీ సినిమా పోస్టర్లు కనబడుతున్నాయి చూస్తున్న సినిమాలు చూస్తున్న టీవీ సీరియల్స్ మీరేమనుకోకపోతే పది పదిహేను ఏళ్ల క్రితం ఉన్న టీవీ సీరియల్స్ తో పోల్చి చూస్తే ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లో మనుషులు ఇలా కూడా ఉంటారా అని అనుకునేటట్టున్నాయి ఆడ కావచ్చు మాకు కావచ్చు నేను మొదట చెప్పాను ఆడ అమగా గురించి నేను మాట్లాడతాను ఆడవాళ్లలో ఎక్కువ దుర్మార్గులు ఉంటారని అంటాను మగవాళ్లలోనే ఎక్కువ దుర్మార్గులు ఉంటారు ఆడవాళ్ళు పాపం సహిస్తూ భరిస్తూ మంచివాళ్లు ఉంటారు ఏంటచ్చు కాదనను కానీ ఇది ఈ ఇది వీళ్లకి అనేటువంటిది ఏమీ లేదు అనే సత్యాన్ని కనుక మనం గుర్తించినట్టయితే ఏ రకమైన ఆలోచనల ప్రభావం మనం గురి అవుతున్నామో గతంలో ప్రస్తుతం భవిష్యత్తులో ఆ రకమైన ఆలోచనలు బలంగా మన దిగి అందుకని ఆ భయాలు ఆ భయాలు ఆ మాటలు ఆ చేతలు ఆ పనులు ఆ ప్రవర్తన మన యాటిట్యూడ్స్ అంటే వైఖరి బిహేవియర్ అంటే ప్రవర్తన ప్రస్ఫుటమవుతూ ఉంటుంది మీరేమో సీరియస్ గా ఉన్నట్టున్నారు సీరియస్గా లేదా కాసేపు నవ్వుకుందాం లేకపోతే నవ్వకపోతే టెన్షన్ ఎక్కువ అవుతుంది పోయి రాజేసి గిన్నె మీద ఏం పోయకపోతే అవుతుంది గిన్నె మారుతుంది ఆ గిన్నెలో మీ ఇష్టం పాలు నీళ్ళో ఏదో ఒకటి పెట్టండి నూనెనో ఏదోటి పెడితే మరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం చేస్తారో చేయండి ఓ భార్యాభర్త మాట్లాడుకుంటున్నారట సాయంత్రం అయింది ఏడున్నర అయింది వాళ్ళ అమ్మాయి కారులో దిగింది ఓ భుజాన బ్యాగు ఇంకో భుజాన ల్యాప్టాపు నెలకు డెబ్బై రూపాయల జీతం ఈయన భార్యతో మాట్లాడుతున్నాడు చూసావటే నా కూతురు అన్నాడు నా కూతురు అంటే నీ కూతురు అన్న ఇరవై ఐదేళ్ల నుంచి ఇట్లనే మాట్లాడుతున్నాడు ఊరుకున్నాడు పోను సంతోషంగా నాన్న నేను చదువుకుంటా అంది మనకి ఎంత కృషి దేవుడు చదువుకో చదువుకుంటా ఒరే నీ చదువు నాన్న రెండేళ్లు ఉద్యోగం చేస్తా మళ్లీ పెళ్ళయ్యాక ఏ ఊరో ఏ ఇల్లు ఏమో వాళ్ళు చేరిస్తారో చేయనివరో ఇంత చదువు ఇంత తెలివితేటలు కాస్త టెస్ట్ చేసుకుంటాను నాకున్నది ఏమన్నా పనికి వస్తుందో పనికి రాదు పనిలేరా రెండేళ్లు ఉద్యోగం చేయి మనం రెండేళ్లు ఉద్యోగం చేసి రెండేళ్లు అయిపోతుంది మన జూలైకి అయిపోయింది మంచి చూసి పెళ్లికి వెళ్దాం అనుకుంటున్నాను ఏమంటావే అన్నాడు ఏమంటానండి అమ్మాయినికన్నా తర్వాత ఈ అయ్యే చేతిలోనూ పెట్టాలి కదా అని సంతోషంగా ఇంతవరకు నేను చెప్పిన దాంట్లో ఏ ప్రత్యేకత లేదు అందరిళ్లలో ఉంటుంది ఇక్కడ గీత గీయండి గీత తర్వాతదే గమనించండి వెంటనే ఆనాడు ఒక మాట ఏమిటన్నాడు ఎవడు కనబడితే వాడికి ఇచ్చి మాయే చేసినాడు చేయి మాకన్నా అర్థమైంది అప్పుడెప్పుడు నాకు బుద్ధి ముక్కు మోహం తెలియనప్పుడు నువ్వెవని చూపిస్తే వాణ్ణి నేను పెళ్లి చేసుకున్నాను లేకపోతే నా తెలివితేటలకి నువ్వు నా కర్మ కాలింది విదేశాలైతే అదేదో విడాకులో పునర్వివాహం అవన్నీ ఉన్నాయి ఇక్కడ ఉండవు కర్మ అని చెప్పని రోజు గడిపేస్తున్నా నా కూతురికి అలా నెలకూడదు ఇది పాజిటివా నెగిటివా ఏమమ్మా గాయీ చె పాజిటివ్ ఆ నెగిటివా నెగిటివ్ అయితే కాదు పాజిటివ్ అవునో కాదు తెలియదు ఇప్పుడు నీ కూతురు భవిష్యత్తు నీకన్నా బాగా ఉండాలని నీకు జీవితంలో వచ్చిన అనుభవం నీ కూతురుకు దక్కకూడదనేటువంటి అభిప్రాయం పాజిటివ్ కాని ఆ సమయంలో ఆ వాక్యాలు ఆ పద్ధతిలో చెప్పటం నెగిటివ్ ఒప్పు ఇప్పుడు మామూలుగా సరేనండి తప్పకుండా సంబంధాలు చూద్దామని చెప్పిన తర్వాత రోజులు బాగులేవండి అమెరికా సంబంధాలు మనం అనుకుంటాం కానీ అక్కడ వాడికి ఉద్యోగం ఉందో లేదో పెళ్ళయిందో లేదో ఎన్నో పెళ్ళు ఎన్నో గొడవలు చూస్తున్నాం వింటున్నాం అందుకని జాగ్రత్తగా చూసి చేద్దామండి అంటే తప్పే ఉంది పాజిటివ్ మా చేసినట్టు తెలియ తెలుసో తెలియకో మా నాన్న నీకు యా అంటే ఇది మీకు అర్థమైపోయింది ఇప్పుడు నేను అనేది ఏంటంటే నాకన్నా నా తరం పై తరం తర్వాత తరం పైతరం పై చేయిగా ఉండాలి ఇప్పుడు మీరేదో ఉదాహరణకి ఏం చదివాస్తున్నా వీడిఎల్లో సెక్రటరీ సెక్రటరీ అసలు ఏం చదివాని అడిగా నేను డిప్లొమా చదివచ్చాను సార్ హైర్ క్వాలిఫికేషన్ ఏఎంఐ ఇంజనీరింగ్ చేశారా ఏదో చేశారు ఎంబీఏ చేశారు సార్ మీరు పర్సనల్ సెక్రటరీ అందుకని ముందుకు వచ్చిన చూసే జీఎం గారు పర్సనల్ సెక్రటరీ మీరు హెచ్ఆర్ పర్సనల్ సెక్రటరీ మీరు మరో పర్సనల్ సెక్రటరీ మీరు పర్సనల్ సెకరీ నేను ముందుకు వచ్చిన చూసే ఉరికే అన్నయం అనుకోమా అర్థమైందా రైక్ ఇప్పుడు ఆమె ఆర్థికంగా ఇతరత్ర పరిస్థితులు అనుకూలంగా కనుక ఉన్నట్టయితే భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో ఆ టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత నేరుగా ఇంజనీరింగ్ చదువుంటే అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేసుంటే తాను బహుశా స్వయంగా జీఎంఐ ఉండేదేమో పిఎస్ టు జీఎం కన్నా తేడా తెలిసిందా మీకు అంతేకాని ఇప్పుడు పిల్లలు ఏం చేస్తున్నారు టెన్త్ క్లాస్ టెన్త్గా పర్వాలేదు టైం బాగా చదువుతున్నారా మంచి మార్కులు వస్తున్నాయా ఏ స్కూల్లో మంచి స్కూల్ మంచి విషయాలు చెప్తారు ఇప్పుడు తన మనసులో ఏమవుతుందంటే నేను అవ్వలేదు నా పిల్లలు నాకేదో చిన్నప్పుడు జిలేబు ఇంకోటివు అంటే అమ్మ కొట్టింది నా పిల్లలకు నేను ఆ డిప్రైవేషన్ లేకుండా అన్నినే అందిస్తాను అంటే వాట్ ఐ హావ్ మిస్డ్ ఐ వుడ్ లైక్ టు కాంపెన్సేట్ సహజం మీరనిగా తల్లి ఎవరైనా అవునా అంటే ఏటు మన మనసులో నాకు తీర్చుకోలేని కోరికలు నా పిల్లల ద్వారా వాళ్ళు ఇంజనీర్లు అయితే వాళ్ళు డాక్టర్లు వాళ్ళు మరోటైతే నాకు చాలా ఆనందంగా ఉంటుంది గర్వంగా తలెత్తుకుని చెప్తాను పుట్టింటో ముఖ్యంగా అవునా కదా ఇక్క పోటీ ఉంది ఏది హస్బెండ్ బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు కదా మీ పిల్లల్ని మీరు చెడగొట్టారు వాడు రోడ్డు మీద పడుకుని తిరుగుతున్నాడు మావాడు చూడు టెన్త్ ఫస్ట్ వచ్చాడు గోల్డ్ ర్యాంక్ గోల్డ్ మెడలిస్ట్ ర్యాంక్ పుట్టింట్లో అయితే మరీ ఇంకా ఎక్కువ గర్వంగా చిన్న చూపు చూసావు నేను పెద్ద చదవలేదని చూడు నా పిల్లల్ని ఎలా చదివించాను ఇది చాలా సహజమైన అసూయ మీ పిల్లలు పైకొస్తే సహజమైన గర్వము ఇది సహజము అందరికీ సహజము కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ ఎవరన్నా నీకేమమ్మా మీ పిల్లలు చదివించామంటే ఏమోనండి ఇవాడు బుద్ధిమంతులు చదువుకున్నాడు మరేమనుకున్నావు నన్ను ఆట చూడవుతుంది మీకు తేడా తెలుసు ఇప్పుడు మామూలుగా బికమింగ్ బెటర్ అంటే మనం అవ్వగలిగినప్పుడు మనం ప్రయత్నం చేశాము మనం అవ్వలేనప్పుడు మన పిల్లలు అలా చేస్తే బాగుంటుంది అభిప్రాయంలో మనం కృషి చేస్తాం అందుకని మనం త్యాగం చేస్తాం అందుకని ఒక అరగంట ముందులేస్తాం ఇప్పుడు నేను మా పిల్లల పిల్లలు చూస్తున్నాను నేను అవునా ఆ చదువుకుంటూ ఉంటే అన్నం కలిపి నోట్లో పెడతారు చాలా మంది మీరు పెడతారు అనుకుంటున్నా అని అన్నారు అంటే ఆ రెండు నిమిషాలలో కూడా ఒక పాయింట్ మురకెక్కితే ఇంకో అర పాయింట్ వస్తుందేమో ర్యాంకు పెరుగుతుందేమో అని ఇలా పెంచి పెంచి పెంచి పొద్దున ఇంకోరింటికి వెళ్ళాక అత్తమ్మ అంటే అత్తమ్మ పెడతా అత్తమ్మ పెట్టదు గాడ్ లెక్క పెంచింది నిన్ను అంటే నన్న పర్వాలేదు మా అమ్మ నాన్న చాలా ఇష్టం అందుకే నువ్వంటే కోపం ఇప్పుడు నా కష్టాలన్నిటికీ వాడే కారణం కదా వాడికి అన్నావు కదా నువ్వు కనుండకపోతే వాడు ఉండడు కదా వాడు లేకపోతే నేను పెళ్లి చేసుకోను కదా నాకు ఎందుకు వచ్చింది కర్మ అంతా వల్ల వచ్చింది ఇది ఒక నెగిటివ్ మైండ్ సెట్ సరే తల్లులు కనవలే పిల్లల్ని కనవలే ఆడపిల్లలు మగపిల్లలు పుట్టవలే వాళ్ళు పెరగవలే ఈ జాతి కొనసాగవలే నిరంతరం సృష్టి ప్రక్రియ సాగవాలి ఎవరికి వాళ్ళు అడ్జస్ట్ చేసుకుంటే పరిస్థితులు బాగుంటాయా అడ్జస్ట్ చేసుకోకుండా తిక్క తిక్కగా ఉంటే పరిస్థితులు బాగుంటాయా కానీ మనమేమనుకుంటామంటే ఊరికే చెప్తున్నా మీ గురించి కాదు నేను అడ్జస్ట్ అవుతున్నాను కానీ వాళ్ళు నాతో అడ్జస్ట్ అవ్వటం లేదండి ఇది అర్థమైంది నేను ఎంత అడ్జస్ట్ అవుతున్నాను తెలుసా అసలు ఎన్ని ఆలోచనలు చిన్నప్పుడు డ్యాన్స్ నేర్చుకున్నా సంగీతం నేర్చుకున్నా వీడ వాయిస్తాను పాటలు పాడుతాను కవిత్వం రాశాను కథలు రాశాను అవునా మొత్తం కాలేజీలో ఫస్ట్ అందరూ అసూయతో చూసేవాళ్ళు నా దీ కరెక్ట్ కావచ్చు ఎంత సర్దుకున్నాం మనం మిగిలిన వాళ్ళకి తెలియదు తెలిసి నా చులకనగా చూస్తారు గేలు తప్ప సర్దుకోవటానికి ఇష్టపడరు అర్థమవుతుందా అంటే నిజానికి సర్దుకునే తత్వం అందరిలోనూ కనుకున్నట్టయితే బాగుంటుంది అందరిలో ఉంటుందా ఉండదు అసలు ఉండాలన్న ఆలోచన కూడా రాదు ఎందుకంటే అధికారం నేను నా ఇల్లు ఓ ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం నువ్వు కూడా కోడలుగానే వచ్చావు నువ్వే కష్ట సుఖాలు పడ్డావో తెలియదు ఈనా నేను కోడలుగా వచ్చాను ఎందుకు తీసుకొచ్చావు నన్ను ఇక్కడ మీ వంశాన్ని అభివృద్ధి చేయడానికి నన్ను తీసుకొచ్చావు ఇక్కడ అసలు మీరేం అనుకోకపోతే ఈ అత్తాకోడల గొడవలకి మీ గురించి మాట్లాడటం లేదు నమస్కారం చివరికి మీరేం మాట్లాడుతున్నారో నన్ను అడక్కండి మూలం ఎక్కడుంది అంతం ఎక్కడుంది చెప్పండి మూలం అనవసరం హిస్టరీ అంతం ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు మీరు మీ కోట కోట అంటే తెలుసు కదా మీ కోట కష్టాలు అనుభవించిన వాళ్లే కదా ఇప్పుడు రేపు పొద్దున మీకు మగపిల్లలు ఉండి అంటే ఓరుద్దరు తెప్పలేం కదా ఉండి వాళ్ళు పెద్దవాళ్ళై వాళ్లకు పెళ్లి చేసి వాళ్లకు కోడలు వచ్చిన తర్వాత అప్పుడు అత్తగా మీరు ఎలాంటి పాత్ర పోషించబోతున్నారు అనుకోలేదు సార్ ఇప్పటి నుంచి కొంచెం అనుకుంటే సమయం వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రతిస్పందించే తీరు ఉంటుంది మనం పెళ్లిళ్లకు వెళ్తాం మామూలుగా ఫీల్డ్ ముహూర్తానికి అక్షంత లేచేసి బోన్ వచ్చేస్తాం దగ్గర బంధువుల పెళ్లిళ్లకి మనం కాసేపు ఉంటాం ఫీల్డ్ అయిపోతుంది పెళ్లి అయిన ఉన్నప్పుడు ఎందుకు ఆగాను సరి అమ్మాయి ఏడుస్తుంది అమ్మాయి తల్లి కొంచెం ఎక్కువ ఏడుస్తుంది నాన్న ఇటో చుడుచుకుంటాడు అటువైపు బంధువులందరూ ఎక్కువ ఫీల్ అవుతారు ఇటువై బంధువులు తక్కువ ఆలస్యం పదండి బరి అని ఆయన దబాయిస్తూ ఉంటాడు ఇది మనకు తెలిసిన సీన్ అత్తగనక కోడల్ని దగ్గరికి తీసుకుని ఎందుకమ్మా ఫీల్ అవుతావు అని ఎందరు అత్తలు మీ కళ్ళెదురుకుండా చేశారు ఇద్దరు అంటే మీరు మీకు చేశారా లేదా నేను అడగదా అలా ఆ సన్నివేశంలో ఎంతమంది అత్తలు తమకు ఓడానికి దగ్గరికి తీసుకుని ఎందుకే ఫీల్ అవుతున్నావు దాతలీదా నేనున్నాగా ఒక్క మాట చాలు తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అంటే ఎంత మైండ్ సెట్ లో మార్పు రావాలి ఆలోచన రావాలి తెలంగాణ ప్రాంతంలో అత్తను అత్తమ్మ అని పిలుస్తారు అంటే అమ్మ మరిచేలా నీలో నేను అమ్మని చూసుకుంటాను నీ కూతురు ఉన్నారు రోజు నాకు తెలియదు కానీ నన్ను నీ కూతురుగా చూడు అనేటువంటి భావన ఏ పేరుతో పిలిచిన అత్త అన్న అత్తయ్య అత్తగారండి అన్న అత్తమ్మ అన్న ఏ పేరుతో పిలిచిన ఆంతర్యం ఏంటి అయినా వాళ్లను పుట్టి పెరిగిన అంతా వదిలిపెట్టి నేను ఇరవై నాలుగు ఏళ్ళు ఇరవై ఐదు ఏడు పద్దెనిమిది ఏళ్ళు వయసు వయసు ఉంటా వదిలిపెట్టి నేను సర్వస్వము మీరనుకుని నేను వస్తే ఇవా నాకు అనుభవాలు అలా నా కళ్ళు నెతికేకి చిక్క తిక్క వేషాలు వేయటం కూడా తప్పే మీరు అర్థమైంది కదా సో బికమింగ్ బెటర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోకుండా కాస్త ఇటు పక్కదారి పట్టాను కానీ నేను పక్కదారి పట్టానని అనుకోవటం లే అందరికీ తెలిసి బహుశా మరచిపోయినా ఈ మనస్సుకు చిత్రమైన కెపాసిటీ ఉంది ప్లీజ్ గుర్తుంచుకో అంటే అని మర్చిపోతుంది ప్లీజ్ మర్చిపోవాలంటే అట్టట మరుస్తాను రోజు పొద్దున్నే లేచినప్పటి నుంచి కోతి ఇప్పుడు బ్రహ్మరాక్షసు గీకుతూ ఉంటుంది అది అప్పుడు మామూలుగా నయం అవ్వాలి నయం అవ్వదు ఎందుకంటే గోపుతూ ఉంది అది నయం అవుతున్నా కొద్ది ఇది గీకుతూ ఉంది నయమవుతూ ఉంటున్నప్పుడు అలా గీకుతూ ఉంటే అవుతుంది అది బ్రహ్మరాక్ష అవుతుంది మానవ సంబంధాలు బ్రహ్మరాక్షసు సంబంధాలు అవుతున్నాయి ఇళ్లలో నవ్వుతున్న వాళ్ళు ఎంతమంది బాగుండదులే చేయతం అంటే నవ్వుతున్న వాళ్ళు ఎంతమంది సంఖ్య తక్కువగా లేదు అవునా కదా మన గురించి కాదు మీ గురించి కాదు మాత్రం మామూలుగా ఇళ్లలో నవ్వుతున్న ఇళ్లు ఎన్నున్నాయి కొన్ని తక్కువే ఉన్నాయని నాకు అనిపిస్తోంది ఆ సంఖ్య పెరగటం లేదని అనిపిస్తోంది ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్టాలు ఆహింస ఈ హింస ఆర్థిక స్వావలంబన ఇవన్నీ కలిసి ఇంకొంచెం తెగేదాకా లాగేందుకు జనం సిద్దపడుతున్నారు లేకపోతే విడాకుల సంఖ్య ఎందుకు ఎక్కువవుతోంది సపరేషన్ల సంఖ్య ఎందుకు ఎక్కువ అవుతోంది వివాహాల ఆలస్యం ఎందుకు అవుతున్నాయి ఈ ట్రెండ్స్ కనుక ఇలానే ఇంకో ఇరవై ముప్పై ఏళ్లు గనక నడిస్తే ఏం అనుకోకపోతే ఒక్కసారి కళ్ళు మూసుకుని రెండు పేల మాట్లాడుకుంటున్నాం రెండు పేల మీ పిల్లలు ఏ సమాజంలో జీవించబోతున్నారో ఒక్కసారి కనుక ఊహిస్తే నేను కాస్త భయంకరంగా ఉండే ప్రమాదం ఉన్నట్టు కనిపిస్తోంది మీకు అర్థమైందా నేను సార్ చాలా నెగిటివ్ గా ఉన్నట్టున్నారు మీరు లేదు ఐన్కారిజబుల్ ఆప్టిమిస్ట్ కానీ పరిస్థితులు అలా కనబడుతున్నాయి చేజాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి అందుకోసం చెప్పి ప్రస్తావన చేశాను ఓకే సో గ్రోయింగ్ ఆఫ్ ఈజ్ ఫర్ లర్నింగ్ మోర్ అండ్ మోర్ చిన్నప్పుడు అని దిద్దటానికి వారం రోజులు పట్టింది తుడిపేసి దిద్దు అంటే ఒకటి ఆఫ్రికా ఒకటి అమెరికా తయారైంది అక్షరాలు రాలే మనకి అక్షరాలు మనం దిద్దాం వందల సార్లు పొద్దున సాయంత్రం దాకా అదే దిద్దు పక్క దిద్దు అని ఆ పాపం స్కేల్ తీసుకుని కొట్టాడు డస్టర్ తీసుకు కొట్టాడు అని తెలియదు కానీ దిద్దాం దిద్ది దిద్ది దిద్ది వందల వేల సార్లు దిద్దాం కానీ ఒకటి అమెరికా ఒకటి ఆస్ట్రేలియా ఒకటి ఆఫ్రికా ఆకారంలో వచ్చి ఆ తర్వాత తర్వాత ఎంత స్పీడ్ గా నేర్చుకున్నాం అసలు బలపం పట్టుకోవడం ఏమిటి కుదురేమిటి ఇచ్చిన గీత మీద రాయటం అనేటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ డ్రిల్ అయిన తర్వాత తర్వాత ఇట్లా ఇట్టే ఆడుతూ పాడుతూ నేర్చుకున్నాం తెలుగు నేర్చుకున్నా ఇంగ్లీష్ చాలా తేలిక ఇట్లాడుతూ ఇట్లా రాస్తావు అంతే కదా చుట్టంతో నాకు గ్రహించేశాం అంటే పొల్లే తల్లి మరి హిందీ తేలిక అరవన్ తేలిక మలయాళం తేలిక ఏబీసీడీలు నిలువు గీతలు అడ్డగీతలు సున్నాలు అర్ధసున్నాలు తెలుగులో ప్రధానమైన ఆకారాలు ఇవే కానీ నేర్పించేటప్పుడు భయపెట్టేటట్టు నేర్పించారు నవ్వుతూ ఆనందంగా నేర్చుకునేటట్టు నేర్పించలా అందుకని ఒక భయం ఏర్పడింది మ్యాథ్స్ అంటే భయం సైన్స్ అంటే భయం మరోటంటే భయం ఓకే పక్కనట్టు పెట్టాడు అవును కొంచెం శమట పడుతున్నట్టు అనిపించాను కదా సార్ కాస్త ఆఫీసుకు వెళ్లి అదేదో ట్వంటీలో పెట్టారు ఇంకో రెండు ఏసీలు ఆన్ చేయమని చెప్పండి అసలు బుర్ర ఆలరైపోతోంది ఏం మాట్లాడాలో ముందు ఆలోచించుకోవాలి కదా అంటే ఆ ఫ్యాన్ల కన్నా ఏసీ బెటర్ తల్లి ఫ్యాన్ అంటే ఆ డైరెక్షన్ లో మాత్రమే పనిచేసి ఆ వెనకాల వాళ్ళకు రాదు వై వాంట్ హోల్ థింగ్ టు బి కంఫర్టబుల్ ఫర్ అర్ అవునెమైనా ప్రశ్నలున్నాయా ఏం చెప్పినామని ప్రశ్నలు అడుగుతాం సార్ ఏం చెప్తే కదా ప్రశ్నలు అడిగేందుకు ఏం ప్రశ్నలు లేవాట్ చేసి రికన్సైల్ అయ్యి సెటిల్ అవుతున్నారా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారా అని అడుగుతున్న ప్రశ్న ఇది మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఈ పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ ఏమిటి గోవా రెండు మూడు కూడా దగ్గర ఏసీ లేక్కబెడుతున్నదా ఇంకొకరి వైపు ఒక వేలు పెట్టి చూపిస్తున్నప్పుడు మన వైపు మూడు వేళ్లున్నాయనేటువంటి ఒక చిన్న స్పృహ కనకబరకు అయితే ఏం కావాలమ్మా ఫ్యాన్ కూడా వేయిద్దాం ఏం ఆ ఫ్యాన్ ఏంటి డ్రోన్లు ఉన్నాయా మస్కీటో అయితే రిపెల్లెంట్ వేయలే స్ప్రే చేయలే పోనీ రెండు ఫ్యాన్లు అంటే అమ్మా ఆరు రెండు ఫ్యాన్లు కూడా వేయి కావాలంటే తర్వాత వచ్చి తగ్గించు యూ క్యాన్ పుల్ ఇట్ అమ్మా బట్ విచ్ వన్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ వెరీ గుడ్ వె గుడ్ వెరీ గుడ్ ఐదు నిమిషాల చాలా ఎక్కువైందని అనకండి ఇప్పుడే తక్కువ కట్టమంటారు ఎందుకంటే ఏవో అవన్నీ మీడియం లో పెట్టు ఓకే రెడీ ట్యూర్ యువర్ మైండ్ వాయిద్యాన్ని వాయించడానికి ముందు శృతి సరి చేసుకుంటారు అది పర్కషన్ ఇన్స్ట్రుమెంట్ అయినా లేక వీణ సితారు వయోలిన్ ఏదైనా శృతి చెయ్యని వాయిద్య పరికరం అపస్టుతులు పలుకుతుంది అపస్టుతులు పలికినప్పుడు వినాలని అనిపించదు పరిగెత్తుకు పారిపోవాలనిపిస్తుంది మనం ఎలాగైతే వాయిద్యాన్ని సృతి చేసిన తర్వాతనే వాయిస్తారో మ్రోగిస్తారో అలానే వాళ్ళ మనస్సును కూడా స్ చేసుకున్నప్పుడు ఖర్చు పెడుతున్న సమయానికి తగ్గ ప్రయోజనం ప్రతిఫలం మనకు దక్కుతాయి లేకపోతే అవి మనకు దక్కవు సో అందుకని లర్నింగ్ మోర్ అండ్ మోర్ అనేటువంటిది అవసరం షూడ్ యువర్ మైండ్ మనస్సును సృష్టి చేసుకోరు ఎలా సృష్టి చేసుకోవాలి అదన చేసుకుని ఇలా తిప్పితే సృష్టి అవుతుందా ఎక్కర్లా ఎటు పోతున్నావు నువ్వు ఎట్లుతోంది నీ ఆలోచన దా ఇక్కడెందుకు కూర్చున్నాం మనం ఇక్కడ వినటానికి ఎందుకు వినాలి అర్థం చేసుకోవటానికి ఎందుకు అర్థం చేసుకోవాలి గుర్తుంచుకోవటానికి ఎందుకు గుర్తుంచుకోవాలి అమలు చేయటానికి ఎందుకు అమలు చేయాలి ఆ మంచి ఫలితాలను అనుభవాలను ఆహ్వానించటానికి అందుకని అదా సంగతి మామూలుగా చేసే పని కాకుండా ఎందుకు పంపించారు దట్ ఈస్ ది పర్పస్ అది ట్యూడింగ్ యువర్ బాయ్ When you tune your mind, what happens is you learn to live in the present. Samayani, Gata mani, Vartamana mani, Bhavishratani decide chastam. Gataon, che jari poin, maarchalem manam. Bhavishratu inkarā lehdu, andekar ade andubattu lehdu. Iti che jari pointhi, ade andubattu lehdu. Unna dala yeviti? Vartamana. Vartamana manite present. Future can never directly become the past. మినిట్ బై మినిట్ సెకండ్ బై సెకండ్ ఇట్ వర్ స్లిప్ అండ్ బికమ్ ది ప్రెసెంట్ అండ్ దెన్ ది ప్రెసెంట్ వుడ్ స్లిప్ అండ్ బికమ్ పాస్ట్ అంటే అర్థమేమిటి ఇఫ్ యు డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ మైండ్ ఆన్ ది ప్రెసెంట్ యూఆర్ మిస్సింగ్ ది ప్రెసెంట్ నాట్ ఓన్లీ మిస్సింగ్ ది ప్రెసెంట్ యూఆర్ మిస్సింగ్ ది ఫ్యూచర్ ఆల్సో వర్తమానాన్ని భవిష్యత్తును రెండింటినీ కోల్పోవడం అనేటువంటిది సంభవించకుండా ఉండాలంటే వర్తమానంలో మనం మనస్సు పెట్టి పనిచేయటం చేయాలి ఏమనుకోమాకండి పరజ్ఞానంతో ఉంటే పాలు పొంగ ఎవరిళ్లలో పాలు పొంగలేదు ఆ పాలు పొంగటం వేరు నూతన గృహప్రవేశం అప్పుడు పాలు పొంగిస్తారు అది సరే కావాలి మనం పొంగలే పొంగలే పొంగలే మనం పొంగేంత వరకు ఎదురు చూస్తాం మనం మామూలుగా అడపాలి అడపాలి పదిహేను రోజులకో నెల రోజులకో ఒకసారి పొంగినప్పుడు ఎటువైపు పొంగింది అని శాస్త్రాలు పక్కనట్టి పెట్టి అయ్యో మళ్ళీ పొయ్యి దుడుచుకోవాలి పాలు దుడుచుకోవాలి పాలు వేస్ట్ అయ్యాయి గిన్నె దుడుచుకోవాలి మళ్లీ పొయ్యి మీద పెయితే అదంతా ఎర్రగైపోతుంది మళ్ళీ వదలగొట్టడానికి అవసరపడాలి ఇన్ని టెన్షన్స్ ఉంటాయి మనకి ట్యూన్ యువర్ మైండ్ మీ అంచనా ప్రకారం రోజు ఐదు నిమిషాలలో ఈ పాలు వెచ్చబడతాయి పొంగి వేసి వస్తుందంటే నిమిషాల్లో కావాలంటే మీరు ఇష్ట వచ్చిన పనులు చేసుకున్నాండి వంటిట్లో ఉండక్కర్ చూస్తూ కోపంగా పనులు చేసుకుని రావచ్చు కానీ ఏదో పరధ్యానంతో ఏదో ఫోన్ వచ్చింది ఆ ఏం చెప్పు ఎలా ఉన్నావు చాలా రోజులు ఏం చేసా కులాసా అసలు ఏ ఊరికి వచ్చినా కూడా నాకు ఫోన్ చేయకుండా ఏం చేసావు అని ఆ పడిపోతే ఈ పాలు అంతా గ్యాసు అయ్యో అయ్యో అయ్యో అయ్యో సో లర్న్ టు లివ్ ఇన్ ది ప్రజెంట్ వాట్ యుస్ గాడ్స్ గిఫ్ట్ టు యూ వాట్ యూ విల్ బికమ్ ఈస్ యువర్ గిఫ్ట్ టు గాడ్ బికమ్ బెటర్ అండ్ గెట్ బ్యాక్ టు గాడ్ దాట్ ఈస్ ది పర్పస్ ఆఫ్ దిస్ సెషన్ మీకున్న తెలివి మీకున్న సామర్థ్యాలు మీకున్న మంచితనం మీకున్న ఆలోచన మీకున్న అన్ని భగవంతుడు మీకు ఇచ్చినటువంటి ఒక గిఫ్ట్ ఒక ప్రెసెంట్ వాట్ యుల్ బికమ్ ఈజ్ యువర్ గిఫ్ట్ టు గాడ్ బికమ్ బెటర్ అండ్ గెట్ బ్యాక్ టు గాడ్ దానికి ఇంత ఆలోచన కలిగిన స్పందన కలిగిన మంచివాళ్లై తయారై అప్పుడు తిరిగి వెళ్లిపోయినప్పుడు దేవుడు నేనేమో అనుకున్నా బాదేరావు గుడ్ అనాలి అని తప్ప అనుకున్నా ముందు నుంచి అట్లనే ఉన్నావు ఇంకా రెండు అయితే దిగినావు నువ్వు అని అనవద్దు ఓకే థింకింగ్ వాయి థింకింగ్ అబౌట్ థింకింగ్ విల్ ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ థింకింగ్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇందాక చెప్పా మూడు షిఫ్ట్లు పనిచేస్తూ తీరికే లేక ఏ ఆలోచనలో తెలియక ఆలోచనల పర్యవసానం తెలియక ప్రభావాలకు ప్రభావాలు తెలియక ఒక్కోసారి తెలిసి తెలియక ప్రభావాలకు లోనై చంచలమైన మనస్సును అదుపులో పెట్టుకోవడం కష్టమై కొని తెచ్చుకున్న సమస్యలు ఒక్కోసారి ఎక్కువగా ఉంటాయి దానంత వచ్చిన సమస్య తప్పదు ఉగాది వాళ్ళు వానబడింది తడిసారు అవుతుందా వానా అవుతుందా మనం హాయిగా తయారై వస్తున్నాం ఎవడో స్కూటర్ వేగం నొర్రాడు ఆ నీళ్లని బురద నీళ్ళని చీర మీద పడ్డాయిట్ ఈర్నల్ మన మనస్సు మీద పడుతున్న బురద మరకల గురించి ఎందుకు ఆలోచించడం లేదు మనం అది కూడా ఆలోచించాలి కదా ఇరవై గంటల్లో మనకు తీరిక లేకుండా ఉన్నందువల్ల ఏమవుతుందంటే స్పందించటంలో ఆలస్యం పరధ్యానం పట్టించుకోకపోవటం దానివల్ల పొరపాట్లు పొరపాట్ల వల్ల ఎదుటి వాళ్లలో సర్దుకునే గుణం ఉంటే సంతోషమే అదృష్టవంతులమే లేకపోతే వాళ్ళు మరికింత విపరీతంగా రియాక్ట్ అవ్వటం దానికి మనం ఇంకొంచెం రియాక్ట్ అవ్వటం రియాక్షన్ రియాక్షన్ నువ్వెంత నువ్వెంత యూ హౌ మచ్ యూ హౌ మచ్ ఘర్షణకు కారణం ఇక్కడ అది అర్థం చేసుకుంటే అది వద్దుతల్లి రాసుకోలేదని చెప్పే కదా పంపిస్తా అన్నా కదా అయ్యా వీళ్ళందరు మిలో ఎంతమందికి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉంది రివర్స్ ఎంతమందికి లేదు ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని ప్రింట్ తీసి వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేసే బాధ్యత నేను ఎవరికి పంపిస్తే మిగిలిన వాళ్ళందరికీ పంపిస్తారు ఎన్లే తల్లి ఒక పేపర్ మీద మీ ఏంటది ఇమెయిల్ ఐడి రాసి కింద బీడీఎల్ అని రాసి పీడి పర్సనాలిటీ డెవలప్మెంట్ బికమింగ్ బెటర్ అని రాసిస్తే నేను మీకు పంపిస్తా మీరు మీరు ఇవ్వండి నాకు పోనీ మీ ఇమెయిల్ ఐడి ఇవ్వండి నేను మీకు పంపిస్తాను రాయిట్ బీడీఎల్ డేటు బికమింగ్ బెటర్ విత్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అందులో రాసి నాకు ఇవ్వండి నేను మీకు పంపిస్తాను మీరు వీళ్ళందరికీ ఇవ్వండి లేదు ఆఫీస్ లో సిస్టమ్ లో ప్రింట్అవుట్ తీసిచ్చేయండి ఓకే రైట్ మనొక్కరి కోసమే కాక అందరి కోసం మనం బాగుపడాలి అని అందరూ గనక అనుకున్నట్ైతే అందరూ బాగుపడేది మరింకింత తేలికై ఉండేది కానీ ఎవరికి వాళ్లు నేను బాగుపడాలి ఇంకొక రోజు ఈ పక్కింటాళ్ళొద్దు ఆ పక్కింటాళ్ళొద్దు వాళ్ళు నాన్ను కోపడ్డారు వీళ్లు నాతో గొడవ పెట్టుకున్నారు కాబట్టి ఈ మినహాయింపు ఇస్టులు ఎక్సెప్షన్స్ ఎక్కువయ్యి అందుకు దేవుడి పాపం కన్ఫ్యూజన్ లో పడుతున్నాడు ఎవరిని బాగు చేయాలో ఆయనకు అర్థం కావడం ఈయనేమో ఆయన బాగుపరచొద్దంటాడు ఆయనేమో ఈయన బాగుపరచొద్దంటాడు ఇలాంటి గొడవలు ఎక్కువ అవుతున్నాయి అందుకని ఆయన ఏం చేస్తా అంటే అందరూ కలిసి ఏకగ్రీవ తీర్మానం తీస్తే నేనప్పుడు మామ తథాస్తు అంటాను మీరు ఏకగ్రీవ తీర్మానానికి మీరు వచ్చేంత వరకు మీ ఇష్టం మీరు కొట్టుకోండి నాకేం సంబంధం లేదు అని చెప్పని తాంబూలాలు ఇచ్చాను తన్నుకు చావండి అని చెప్తున్నాడు అది పరిమితం Why to become better? వై టు బికమ్ బెటర్ ఎందుకు బాగుపడాలి అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఉండవలసిన స్థితికి ఉదాత్త స్థితికి ఉత్కృష్ట స్థితికి చేరుకోవటానికి హైట్ ది తినాకి ఎవరెస్ట్ శిఖరం లాంటి అంటే హైయెస్ట్ పీక్ దానికి మించిన ఇంకో ఎత్తు అయినటువంటి పర్వత శిఖరం ప్రపంచంలో లేదు అందుకని ఎవరెస్ట్ గుర్తు పెట్టుకుంటున్నాం మనం ఇప్పుడు మన బిర్లా మంది రూపాగానే ఉంటుంది మెట్లెక్కాలి యాదగిరిగుట్ట ఎత్తుగానే ఉంటుంది ఏడుకొండలు గొప్పగానే ఉంటాయి కానీ Everest shikharam అంత height లేవుగా అందుకని ఉదాహరణకు వచ్చేసరికి మనం ఎవరెస్ట్ శిఖరాన్ని మనం మనసులో ఇచ్చుకుంటున్నాం మన ఏడుకొండలను యాదగిరిగుట్టనో మనం గుర్తుంచుకోవడం లేదు ఫ్యూచర్ బై డెఫినేషన్ బికమింగ్ బెటర్ ఈస్ ప్రిపేరింగ్ ఫర్ ఫ్యూచర్ ఏ సెక్షన్ అమ్మా ఎప్పుడు పాస్ అయ్యారు డిమా అండ్ కంప్యూటర్స్ చేసి ఉండకపోతే కంప్యూటర్స్ వచ్చిండేవి కావు ఇంకెవరైనా మీరు ఈ ఉద్యోగంలో చేరినప్పుడు కంప్యూటర్స్ వచ్చుండకపోవచ్చు ఉద్యోగంలో చేరిన తర్వాత అప్పుడు కంప్యూటర్స్ డేట్స్కుని ఉండవచ్చు నీకు అర్థం అంటే మనం ఉన్న స్థితిలో గనక ఆగిపోయినట్టయితే భవిష్యత్తులో రాబోయే మార్పులకు సంసిద్ధత గనక లేకపోయినట్టయితే నేర్చుకునే బుద్ది లేకపోతే నాకెందుకు అని అనుకున్నట్టయితే వాడు కూడా నాకెందుకు నువ్వు అంటాడు గవర్నమెంట్ పబ్లిక్ సెక్టార్ జాబ్ కాబట్టి మీకు ఉద్యోగ భద్రత ఉంది మీరు మనస్ఫూర్తిగా పనిచేసినా అర్థమనస్కతతో పనిచేసినా ఏం చేసినా పర్వాలేదు నడుస్తుంటుంది స్ట్రాంగ్ యూనియన్స్ ఉంటాయి నేను దాని గురించి మాట్లాడటం బయట పోటీ ప్రపంచం ఎలా ఉందంటే అను క్షణము నీవు యూ హెవ్ టు ప్రూవ్ యువర్ ఇస్పాన్సిబిలిటీ ఇలాంటి మనిషి నాకు ఇంకొకరు దొరకరు హౌ కెన్ టు గో ఇప్పుడు మీరు కనుక సార్ వెళ్ళిపోతున్నాను అంటే అదేంటమ్మా ఆరు నెలలు ఆగు నీకు ప్రమోషన్ వస్తుంది కదా స్కేల్ రివైజ్ అవుతుందని గవర్నమెంట్ వాళ్ళు చెప్తున్నారు ఇతబ్యాలు పెరుగుతాయి వెళ్లి కొత్త చోటు ఎక్కడ అవస్థపడతావు చెప్పు మనుషులు వేరు పద్దతులు వేరు పరిస్థితులు వేరు సిస్టమ్స్ వేరు ప్రొసీజర్స్ వేరు ఉన్న చోటు ఉండరాదు హైగా అని చెప్తాను అది లేదనుకున్న పరిస్థితి ఏమోనమ్మా ఇక్కడేం లేదు నువ్వు వెళ్ళిపో అని చెప్పని చెప్తా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ గమనించండి బికమింగ్ బెటర్ ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఇప్పుడు రేపు పొద్దున మిమ్మల్ని పిలిచి అమ్మా మీరేం చదువుకున్నాను పలాను చదువుకున్నాను నా మాట విని ఒక్క సంవత్సరం కష్టపడి ఈ డిప్లొమాను డిగ్రీను కంప్లీట్ చేయి ఒక ఐదేళ్ల తర్వాత వేకెన్సీలు వచ్చినప్పుడు యూ విల్ బికమ్ ది మోస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్ అని చెప్తే థ్యాంక్ యూ సార్ అని చెప్పి చదవటం మొదలెట్టారు ఏది మూడు షిఫ్ట్ల డ్యూటీలో ఇరవై నాలుగు గంటల్లో మీకు తీరికలేదు అయినా అక్కడో పావు గంట ఇక్కడో పావు గంట ఇక్కడో అక్కడ అరగంట చేసి వాటిని తీసుకొచ్చి ఆ రోజు రెండేసి గంటలు చదివి ఎన్ఫైఐ తెచ్చుకోగలని తెలివితేటలున్నా డెబ్బై ఐదుకే సెటిల్ అయిపోయి ఎస్ ఐ హావ్ ప్రిపేర్డ్ ఐదేళ్ల చెప్పాడు ఐ హమ్ బెటర్ అనేటువంటి భావన మన మనసులో వస్తుంది అంటే భవిష్యత్తుకై సంసిద్ధతను ఆహ్వానించడం కోసం మనం మరింకింత మెరుగైనటువంటి వ్యక్తులు అవ్వాలి ఇంకో చిన్న పాయింట్ చెప్పి ముందుకెళ్తాం మన అందరికీ సమస్యలు ఉంటాయి కదా ఉంటాయో ఉండవా సమస్యలుంటాయి ఈ సమస్యల్లో సాధారణంగా ఎవరు రెస్పాన్సిబిలిటీ సమస్యలకి దేవుడు కదా మీరేం అనుకోకపోతే को 95 ఫైవ్ టు నైన్టీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ అవర్ ట్రబుల్స్ ఆర్ మ్యాన్ మేడ్ అండ్ నాట్ గా అది మీరా మరొకరా పట్టింటి వాళ్ళ వాళ్ళ వీళ్ళ తర్వాత ఆలోచిద్దాం మ్యాన్ మేడ్ అని చెప్తున్నా నేను అంటే అర్థమేమిటి మానవ కల్పితము దేవుడు సృష్టించిన సమస్యలు కావు మన అసూయ మన గర్వము మన కల్పితమే మన చుట్టుపక్కల వాళ్ళ ఉన్న ప్రభావాలు అని చెప్పండి లైఫ్ ఈజ్ నాట్ ఎ టెక్స్ట్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఓ సారీ అది ఇంకో స్లైడ్ బెటర్ అట్లీస్ట్ వన్ మోర్ పర్సన్ అండ్ బెటర్ కంటిన్యూస్లీవాళ్ళు చెప్పే అంశాలు మీరు గమనిస్తే మీకు నచ్చితే మీరు మరొకరికైనా చెప్పండి మీ ఆఫీస్ లో పనిచేస్తున్న వాళ్ళకన్నా చెప్పండి పక్కింటి వాళ్ళకన్నా చెప్పండి పుట్టింటి వాళ్ళకన్నా చెప్పండి మీ మరదలకు చెప్పండి ఎవరికన్నా చెప్పండి ఎందుకు చెప్పాలి బాగైన వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాగు చేస్తే స్టాలిన్ లో ఇంకో ముగ్గురికి చెప్పని అంటాడు కదా అట్లా తొందరలో వీలున్నంత ఎక్కువ మందికి మంచి ఆలోచనలు చెప్పడానికి ప్రయత్నం చేస్తే ప్రపంచం బాగయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకని ఇందాక మ్యాన్ మేడ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చెప్పాను అది తగ్గాలి మనుషుల వల్ల మనుష్యులకు సృష్టింపబడుతున్న సమస్యలు తగ్గవలే రెండు జాతుల మధ్య యుద్దాలు తగ్గవలే దేశాల మధ్య యుద్దాలు తగ్గవలే ఈ ఇంటికి ఆ ఇంటికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందంటారే ఎండుగడ్డి వేసినా బగ్గు మనకూడదు అంటే అలాంటి మంచి రోజులు కావాలనుకుంటే మనకు తెలిసింది మనం మరొకరితో పంచుకునేందుకు మనం సిద్ధపడాలి పర్సనాలిటీ ఇన్క్లూవ్స్ వాట్ పర్సనాలిటీ ఎక్స్క్లూస్ వాట్ పర్సనాలిటీలో ఏమేమి ఉంటాయమ్మా ఏముంటాయ ఇప్పుడు కళ్ళద్ధాలు ఉంటాయా ఉండవా నాకు తెలియదు ఊరికే అడుగుతున్నా ఇప్పుడు పర్సనాలిటీ ఇన్క్లూడ్స్ వాట్ అన్నాను అందులో ఇప్పుడు ఉదాహరణకి నేను ఈ కళ్ళద్ధాలు పెట్టుకున్నాను మర్యాదగా ఉన్నానని అనుకుందాం అవునా ఏదో పోకిరి కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చానని అనుకుందాం మీరేమనుకుంటారు డెబ్బై రెండు ఏళ్లు వచ్చాయి ఆయనకి మహంజువుడు నేను ముప్పై రెండు అనుకుంటున్నాడా ఇరవై ఆరు అనుకుంటున్నాడా ఈ కళ్లదాలు అసలు సూటబుల్ కాలేదు అని అనుకుంటారు కదా అంటే కళ్ళర్దాలు కూడా పర్సనాలిటీలో భాగమే నీకు అర్థమవుతుందా ఇప్పుడు నేను రంగురంగుల చొక్కా వేసుకొచ్చాను అనుకోండి అదేంటి రామకృష్ణ మఠంలో పాజిటివ్ థింకింగ్ ఇంక్లూడ్స్ పర్సనాలిటీనా పర్సనాలిటీ ఇంక్లూడ్స్ పాజిటివ్ థింకింగ్ ఏ టు తేడా ఏం లేదులే అమ్మా డ్రస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ అంటే పర్సనాలిటీ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ అని చెప్తే బై డెఫినేషన్ పర్సనాలిటీ ఎక్స్క్లూడ్స్ నథింగ్ అందులో అన్ని ఉన్నాయంటే ఏది లేదు అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నందువల్ల ఏది లేదని అనడానికి వీలు లేదు అర్థమైందా కన్ఫ్యూజ్ చేస్తున్నా అర్థమైంది కదా అన్ని ఉన్నాయి అంటే సాధారణంగా ముక్కు మొహం రూపం రంగు పొడవు ఎత్తు లావు నడక తీరు పద్దతి ప్రవర్తన అన్ని చూసి మనం ఆకర్షితులు అవుతాం ఆకర్షితులు పర్సనాలిటీ అనుకుంటాం ఓ సినిమా హీరో లాంటి పర్సనాలిటీ అమితాబ్ లాంటి పర్సనాలిటీ ఇవన్నీ కరెక్టే కానీ ఇవన్నీ బాగుండి మనిషి మాట తీరు ప్రవర్తన నిజాయితీ లేకుండా పాడు పనులు కనుక చేస్తూ ఉన్నట్టయితే ఇది మనకు తెలిసిన తర్వాత మంచి పర్సనాలిటీ అంటామా చిక్ వాడి పేరు చెప్పాక దుర్మార్గుడు అని అంటామా మీకు తెల తెలిసింది కదా మరి అదేటి రూపం రంగు బరువు ఇవన్నీ మారలేదే రెండు రోజుల్లో తెలిసిపోయింది కదా మనకి చిక అర్థమవుతుందని చెప్పేది అంటే ఏది ఉంది అందులో స్వల్పంగా స్వల్పకాలంలో దృష్టిని ఆకట్టుకోవచ్చు ఆకర్షించవచ్చు నిజమే మరొకసారి వెనక్కి తిరిగి చూద్దాం అని అనిపించవచ్చు నిజమే కాని అసలు లోతు అసలు తత్వం అసలు వ్యక్తిత్వం అసలు మనిషి అసలు హృదయం తెలుస్తే అప్పుడు నిజమైన పర్సనాలిటీగా మనం గమనిస్తాం డిసిషన్స్ వే హ్ మేడ్ త్రూ ఔట్ దైఫ్ ఏ నిర్ణయాలు తీసుకున్నారు మీ జీవితంలో ఏ నిర్ణయాలు తీసుకున్నందువల్ల ఈ స్థితిలో ఉన్నారు మీ జీవితం ఏ మలుపులు తిరిగింది పుట్టుక వల్ల కొంత పెరిగిన పరిస్థితుల వల్ల కొంత వాతావరణం వల్ల కొంత చుట్టూ ఉన్న అవకాశాల వల్ల కొంత తప్పుదారి పట్టించే వాళ్ల వల్ల కొంత కావాలని చెప్పి మీ కాలు పట్టుకుని మిమ్మల్ని మురికిలో పడేటట్టు చేసి చూసేవాని కాలుకు మురికైందని అడిగే నవ్వేవాళ్లు కొంత అసూయ చేత ప్రవర్తించేవాళ్లు కొంత గర్వం చేత ప్రవర్తించే వాళ్లు కొంత పైకి రాకూడదు అనగ దొక్కుతోను నిన్ను అనేవాళ్లు కొంత నీకేంత సరస్వతి పుత్రుడి చక్కగా చదువుకుంటున్నాం చురుకైన దాని చదువుకో బాగుపడతాం లేకపోతే ఇలా ఉంటే ఇలానే ఉండిపోతాం అని ప్రోత్సహించేటువంటి వాళ్ళు కొంత ఇంత వెరసి మన జీవితం అనే సత్యం కనుక మనకు అర్థమైతే వాట్షన్స్ యూ హావ్ టేకింగ్ ఇప్పుడు ఉదాహరణకి మీ నాన్నగారు మిమ్మల్ని చదువుకోమ్మా అంటే వద్దు నాన్న చదువు బోర్గొట్టింది అని మీరు అన్నారు అనుకుందాం నువ్వు తీసుకున్న నిర్ణయం అది రివర్స్ నాన్న నీ చదువుతామా వద్దమ్మా అన్నాడు నాన్న సరే నాన్న అన్నావు నువ్వు తీసుకున్న నిర్ణయం మీకు అర్థమవుతుందా నేను చెప్పేది ఇంకొకరి ప్రోద్బలం వల్ల తీసుకున్న నిర్ణయాలు సహజంగా స్వయంగా మీరు తీసుకున్న నిర్ణయాలు అవి మీకు తెలుసు ఒక్కసారి ఇంటికి వెళ్ళాక ఇప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడే మనసును ఎన్నోబెడితే లెక్చర్ వెను ఒకసారి ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆలోచించుకోండి వాట్ డిసిషన్స్ విట్ నానే చెప్పాడు సైన్స్ చదువుకోవే బాగుంటుందని కష్టం కప్పలు గిప్పలు కోయాలంట నా వల్ల కాదు నేను ఆర్ట్స్ చదువుతాను నువ్వు తీసుకున్న నిర్ణయం The alternatives that were available, the choices you have made, that means the decisions you have made, were responsible to your present state. Gatan lo tisku na nandayalu vartamanaaniki bhajjata vahincha valshi unte, vartamanaanlo tisku abotu na nandayalu mi bhavishyattuku bhajjata vahisthai, become responsible. Naga teriyadu, ayin jepedu, eein jepedu, vila nnaru, vala nnaru, maa frensandharu chouttu nare, nenu alayajadivyadu. Ewa indi? Tilshipo indi market. so we have to be careful about our decisions and japane artham a dictionary yana ganaka chinna di gane pedda di gane miru tisukune ganaka sochlanattee your personality is your whole character and nature ane nirwachanam ganabartundaku artham arthante ante character a nodu japalede manaki nature a ane sari idante emiti it consists of all the qualities you have neeku unna anni lakshanaalu kalisi nee personality avutundi nee vyaktitva avutundi nee tattvam avutundi ఒకరితో ఒక రకంగా మరొకరితో మరో రకంగా ప్రవర్తిస్తుంటే వాళ్ల ప్రవర్తనలో తేడాలున్నట్టు అందరితోనూ ఒకే రకంగా ప్రవర్తిస్తూ అది సత్యమైన ధర్మమైన ప్రవర్తన అవుతుంది ఆ సహనభావం ఎప్పుడొస్తుంది ఆత్మవత్సర్వభూత అని అర్థమైనప్పుడు వస్తుంది అదే దివ్య చైతన్యం ఏదైతే నాలో జీవం పోసి నన్ను ఒక స్థితికి తీసుకొచ్చిందో అదే భగవత్ తత్వం అందరిలోనూ ఉన్నది అని అన్నప్పుడు మీ కులం ఏమిటి మతం ఏమిటి ప్రాంతమేమిటి చదువు ఏమిటి ర్యాంక్ ఏమిటి మార్కులు ఏమిటి లెవెల్ ఏమిటి సీనియారిటీ అనేటువంటి ప్రశ్నలు అడగకుండా ఐ విల్ ట్రీట్ ఆల్ ఆఫ్ యూ ఐ ఇలా అందరూ గనక అందరికీ గనక ఇదే గౌరవభావంతో గనక వ్యవహరించినట్టయితే సమస్యలు ఎందుకుంటాయి నదిలో నీళ్లు పుష్కలంగా ఉంటాయి చెంబుతో వెళ్లిన వాళ్ళు చెంబు నీళ్లు తెచ్చుకుంటారు బిందెతో వెళ్లిన వాళ్ళు బింద నీళ్లు తెచ్చుకుంటారు గ్లాస్తో వెళ్లిన వాళ్ళు గ్లాస్ నీళ్లు తెచ్చుకుంటారు ఉధరితో వెళ్లిన వాళ్ళు ఉధరి నీళ్లు నీ చేతిలో ఉన్న పాత్ర నీ చేతిలో ఉన్న అవకాశం మోయగలిగిన బరువు ఇక్కడ కొంచెం తక్కువ గానీ కొన్ని ప్రాంతాలలో రెండు మూడు బిందెలు కుండలు పెట్టుకుని నడుస్తూ వెళ్తారు వాళ్ళు పది పదిహేను కిలోమీటర్లు నడుస్తూ గానీ వాళ్లకు నీళ్లు దొరకదు నాలుగు బిందెలు ఖాళీ బిందెలు పెట్టుకొని ఆయన కూడా పెట్టుకులవచ్చు మనం నిండిన బిందెలు తీసుకురావటం ఆలోచించండి ఒకసారి ఆ పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఆ దేశంలో ఆ ప్రాంతంలో నాలుగు కుండలు పెట్టుకుని బహుశా వాడు ఏడుస్తుంటాడు అని శాంకన జస్ట్ థింక్ ఆఫ్ ది డిఫికల్టీస్ తేరందరూ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 సర్వే సర్వత్రా అన్ని కాలాలలో ఇదే ఇతని వ్యక్తిత్వము అని అనుకున్నదే వ్యక్తిత్వం అవుతుంది పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక తరహా అనుకూలంగా లేనప్పుడు ఒక తరహా మంది గుర్తుపడతారన్నప్పుడు ఒక ఎవరు గుర్తుపడతారన్నప్పుడు ఒక అందరూ చూస్తున్నారన్నప్పుడు ఒక తరహా ఎవరు చూటం లేదన్నప్పుడు ఒక ఇలా ద్వంద్వ భావాలు వైరుధ్యాలు ఉన్నప్పుడు దాన్ని మన పర్సనాలిటీ అని all that is unique about an individual characteristics that make out stand in a crowd noti kokkru 100 mandi lo okkaru valanti vyaktitu naligurtho samananga kaakunda bhinnanga undagaliginatovalti shikharayamanu aneṭuṇṭi aadarshaprayamainaṭuṇṭi pravartanamuṭuṇṭi vyakti kinda how you react and interact with others ఎలా స్పందిస్తున్నారు ఎలా ప్రతిస్పందిస్తున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారు చిత్రమైన రహస్యం ఏమిటంటే ఎదుటవాళ్ల గురించి మనం చాలా వేగంగా ఒక అభిప్రాయానికి వచ్చేసేసి మనం మనసులో ఏర్పరచుకుంటాం అభిప్రాయాన్ని మరి ఇతరులు కూడా అంతే వేగంగా మన గురించి కూడా అభిప్రాయానికి రాగలడు అన్న విషయాన్ని సాధారణంగా మర్చిపోతూ ఉంటాం ఇక అర్థమైందనే చెప్పిన పాయింట్ వైఆర్ వెరీ షూర్ ఒక్కసారి మనిషి చూడటంతోనే అంటే ఒక్కసారి ఎదుటి వాళ్ళు మోసం చేయవచ్చు లేక మనం మోసపోవచ్చు మన అంచనా తారుమారు కావచ్చు అవునా ముక్కు మొహన్ తీరు అందంగా ఉన్నంత మాత్రాన మంచివాళ్ళు అయిక్కర్లా మరో ముక్కుమోహన్ తీరు అంత అందంగా ఉండనంత మాత్రాన సాధారణ మనుషులో మరో రకమైన మనుషులు అవక్కర్ల అయినప్పటికీ కూడా మనం వీ హేంజ్ ఫీలింగ్ ఇన్ అవర్ హార్ట్ వీ ఎస్ఎస్ ది పీపుల్ అండ్ దెన్ వీ ట్రై టు అండర్స్టాండ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వీళ్ళ గురించి అని చెప్పడం మనకు అనిపిస్తుంది కదా మన అంటే నేను ఎందుకంటున్నాను ఎదుటి వాళ్ల గురించి మనం ఎలాంటి అభిప్రాయాలకు వస్తున్నామో అలానే మన గురించి ఎదుటి కూడా అలాంటి అభిప్రాయాలకే వచ్చే అవకాశం ఉన్నందువల్ల మనం ఇంట్లోంచి బయలుదేరుతున్నప్పుడు కొంచెం ముఖం సర్దుకుని పౌడర్ రాసుకున్నాం తల దువ్వుకుని బొట్టు పెట్టుకుని ఇలా ఇలా ఒకసారి అద్దంలో చూసుకుని ఇంట్లోంచి కాలు బయట పెట్టి వస్తామే అలానే మనస్సుకు వేసుకుంటున్న మేకప్ ఏమిటి శరీరానికి ఒక ఆహార్యం అవసరం బాహ్యమైనటువంటి దానికి మనస్సు మనం తెలియకుండానే మనస్సు తొంగి చూస్తోందిగా ప్లస్ ఎదుటి వాళ్లకున్న తెలివితేటల వల్ల నా మాటల్ని ఒక రకంగా అర్థం చేసుకుంటున్నారు కదా అర్థం చేసుకుంటున్నప్పుడు వాళ్ళకి నేను అర్థమైపోతున్నాను కదా నేను అర్థమైపోతున్నప్పుడు వాళ్ళు నా గురించి ఒక అభిప్రాయానికి వస్తున్నారు కదా ఇది ఎందుకు లేదు మనం గమనించాల్సిన అవసరం ఉంది కదా అది నేను చెప్పేటువంటి పాయింట్ వై డెవలప్ పర్సనాలిటీ పాజిటివ్ యాటిట్యూడ్ ఇన్ లైఫ్ ఈస్ నెసరీ సకారాత్మక సానుకూల దృక్పథం జీవితం గురించి అవసరం నీకేం సార్ హాయిగా మొగాళ్లు నీకేమి ఇబ్బందులు ఉంటాయి మా ఇబ్బందులు మీకు ఏం తెలుసు మా కష్టాలు మీకేం తెలుసు మా జీవితం మీకేం తెలుసు ఇందా బిగినింగ్ లో నేను చెప్పినవన్నీ మీ కష్టాలు నాకు కొంచెం తెలుసని అనిపించిందా లేకపోతే ఈయనకు అస్సలు తెలియదు అనిపించిందా కొంచెం తెలుసు అని అనిపించింది మరి పాఠాలు చెప్తాం కదా మా కష్టాలు తెలుసుకోకపోతే మేము కష్టాలు తెలుసుకున్న వాళ్లకు తెలిసేటట్టు చెప్పలేదు ఇప్పుడు అలా నేను అనుకోకండి మామూలు మనిషి ఊరికే చెప్తున్నా ఇది ప్రపంచం తీరు కోట్లాది మంది వచ్చి ఖాళీ చేసి వెళ్లిపోయారు ఇప్పుడు కోట్లాది మంది ఉన్నారు వీళ్ళందరూ ఖాళీ చేస్తూ ఉంటే కోట్లాది మంది పుట్టుకొస్తూ ఉంటారు మారామా జాతి మారిందా జాతి ఆలోచన తీరు మారిందా ప్రవర్తన మారిందా సమస్యలు తగ్గాయా సంతోషం పెరిగిందా ఈ ప్రశ్నలకు సమాధానం అక్కర్లా కారనాలు వెతుక్కుని మన ప్రవర్తనలో కనీసం మార్పు తీసుకొస్తే మిగిలిన వాళ్ళదే వాళ్ళకు వదిలిపెడదా అవర్ పర్సనాలిటీస్ కంట్రోల్ అవర్ బిహేవియర్ థాట్స్ ఫీలింగ్ ఎమోషన్స్ షేప్ అవర్ యాటిట్యూడ్ అండ్ దేప్ అవర్ డెస్టినీ మనం దేవుడు ఎప్పుడోసారి రాసేశాడు ఆయన అంతే అది మార్చడు కర్మ పాపమో పుణ్యమో ఏమిటో తెలియదు మిథునం సినిమా చూసారా ఎవరైనా చూడలేదా ఆ ధవళేశ్వరం సంబంధం చేసుకుని ఉంటే ద్రాక్షారామం ఆ ద్రాక్షారామం సంబంధం చేసుకుని ఉంటే ద్రాక్షారామం లేదు సంబంధం లేదు ఊరికే ఎందుకు చెప్తున్నాను ఇఫ్ ఓన్లీ అని ఒక పెద్ద బోర్డు ఇఫ్ ఓన్లీ ఐ వాజ్ బాండ్ ఇంక ఇంట్లో పుడితే ఎంత అదృష్టంగా ఉండేది ఇంట్లో పుట్టేది రెండో అమ్మాయిగా పుట్టే మొదటి అమ్మాయిగా పుడితే బాగుండేది అస్సలు అబ్బాయిగా పుడితే బాగుండేది ప్రపంచానికి ఒక లెసన్ నేర్పిస్తున్నాను మనకు సామెతాయి ఆడదే పుట్టడం కన్నా అడవిలో అది ఆడవాళ్ళు పుట్టించారా మగాలు పుట్టించారా అవును ఇప్పుడు అడవిలో పుట్టితే మంచిది మన మగాళ్ళు కూడా అడవిలోనే ఉండాల్సి వస్తుంది కదా మీరు సిటీలో ఉండే వాళ్ళ నాకు అడవికి మీరు అనేది ఏంటంటే అనాలోచితంగా పర్యవసానం ఇంపాక్ట్ ఎఫెక్ట్ గురించి పట్టించుకోకుండా మనం ఆలోచించి తొందరలో కన్క్లూషన్స్ కు వచ్చేసి తొందరలో సమస్యలు సృష్టించుకుని ఇతరులుగా తొందరలో ఇతరులకు మనం సమస్యల్ని సృష్టిస్తున్నాం మన విధి స్వామి వివేకానంద ఒక చోట అంటాడు యువర్ డెస్టినీజ్ ఇట్ యువర్ హ్యాండ్స్ అంటే అదేదో పామిస్ట్రీ గీతలు కాదు నీ చేతల వల్ల నీ భవిష్యత్తు నిర్ణయించబడుతుంది అనేటువంటి సత్యానికి సాక్ష్యం Why should not we experience the difference by changing for the better at least by 1%? This one is the one that you can do. You can do the inputs. You can do the inputs. You can do the inputs to start. That's why you can do the inputs. You can do the inputs. You can do the inputs. personality ante abo chala undayi clarity of goals and purpose in life doing beyond expectation continuous learning including learning from others on failures being enthusiastic and taking initiative character self discipline positive mental attitude managing self and managing teams sound physical and mental health teamwork and developing leadership qualities honest and hard working including smart work growing in one's knowledge and skills and also time management ఇలా ఇవన్నీ ఒక్కొక్క టాపిక్ కింద లెక్క ఒక్కొక్క దాని గురించి అరగంటో గంటో మనం మాట్లాడుకోవచ్చు సమయం లేదు ఇది ఊరికే ఒక పుస్తకంలో మనం ఇలా మొదటి పేజీ చూస్తే కంటెంట్స్ పేజీ కనబడుతుంది చాప్టర్ 1, చాప్టర్ 2, పలానా త్రీ పలానా ఫోర్ పలానా ఫైవ్ పలానా అలా ఊరికే మీకు తెలియడం కోసం చెప్పే సమయం లేదు కాకపోతే నా సూచన ఏంటంటే మీరు యాక్టివ్ గా ఉన్నవాళ్లు ఆ బ్యాక్గ్రౌండ్ ఆ ఎంబీఎస్ అయి ఉన్న వాళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్లు ఒక్కొక్క వన్ పేజ్ నోట్ తయారు చేసి వీటి గురించి మిగిలిన వాళ్లకు డిస్ట్రిబ్యూట్ చేయండి లేదు నా పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ లలోనూ నా లెక్చర్స్ లోనూ మీరు కాపీ దొరుకుతుంది చూడండి ఏమీ తెలియకుండా ఉండటం కన్నా కొంతైనా తెలుసుకుని ఉండటం ఒకసారి మేము ఏమన్నా వెళ్ళి పాఠాలు చెప్పాలా ఏమన్నానా పాఠాలు చెప్పక్కర్లా మీరు సరిదిద్దుకోవచ్చుగా మీ ఇంట్లో వ్యవహారాలు చక్కపరచుకోవచ్చు కదా మీ బంధువులో వ్యవహారాలు సలహాలు ఇవ్వచ్చు కదా ఎన్నో సార్లు మీకు బహుశా మీ పెళ్లైన కొత్తలో మీ మరదలు మీతో పోట్లాడి ఉండవచ్చు కాక అది నాల్మర ముట్టద్దు అంటుంది ఓ పదేళ్ల తర్వాత తనకు పెళ్ళై తిరిగొచ్చి వదిలే ఏం చేయమంటే నన్ను అంటే ఇది అర్థమైందా లేదా మనం మనం ఇంకొకరి దగ్గరికి వెళ్ళి అడిగాం ఇంకొకరు మన దగ్గరకు వచ్చి అడుగుతారు అంటే ఏ ఆత్మీయత ఇంకెవరితో చెప్పుకుంటాడు నేను నీ మీద నమ్మకం నువ్వు అంత సహనంగా ఓపిక గైడ్లు చక్కదిద్దుకున్నావో ఆశ్చర్యపోయేదానికి తెలుసా కాస్త ఓపిక ఏమిటి నాకు అంటే నేననేది బ్రింగ్ అబౌట్ చేంజ్ ఇన్ యూనివర్సల్ ఫండ్ ఇన్ అదర్స్ అని చెప్పాలి కారణం వాట్ క్వాలిటీస్ యూ నీడ్ టు సక్సీడ్ ఇన్ లైఫ్ జీవితంలో సక్సీడ్ అవ్వటానికి ఏం క్వాలిటీస్ కావాలమ్మా ఒకటి రెండు చెప్పండి పూర్వం ఒక్కటి చెప్పండి హార్డ్ వర్క్ పేషన్స్ సిన్సియారిటీ డిసిప్లిన్ ఎఫిషియన్సీ అడ్జస్ట్మెంటాలిటీ అడ్జస్టబిలిటీ ఓపిక పేషెన్స్ అంటే ఓపికే కాదు తల్లి కాబోతు తెలుగు ఓపిక తెలుగు వాళ్ళకు ఓపిక ఎక్కువ ఇంగ్లీష్ లో పేషెంట్ గా ఉండేవాళ్ళు చిరాకు పడుతుంటారు కాబోలు తెలుగు వాళ్ళకు ఓపిక ఎక్కువ ఇంకా కూల్ గా ఉండటం అంటే ఐస్ క్రీమ్ తినకూడదు ఆనెస్టీ డిటర్మినేషన్ డెడికేషన్ డిసిప్లిన్ ఇంకా హెల్ప్ఫుల్ సరే ఇలాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి కదా చాలా బాగుంది కదా లిస్టు మనలో ఎన్ని ఉన్నాయి మనలో ఎంతగా ఉన్నాయి నీకు అర్థమైందా నా ప్రశ్న కొన్ని లక్షణాలు ఉన్నాయి కదా నేను లిస్టు తో యాడ్ చేశాను ఇరవై క్వాలిటీస్ తిరిగి కదా చదువుకోండి అండ్ అని కూడా చెప్పారు సేఫ్టీ క్లాస్ ఎందుకంటే అవసరం వస్తే ఇంకో నాలుగైదు యాడ్ చేసుకుందామని లేకపోతే మీరు యాడ్ చేసుకోండి నాకేం అభ్యంతరం లేదు మీరు యాడ్ చేసిన అవునా సరే అవన్నీ ఇప్పుడు చదువుతూ కూర్చో మాకు అంటే టైం లేదు మనకి ట్వంటీ నైన్ క్వాలిటీస్ హౌ మెనీ ఆఫ్ దెమ్ యు హ్యావ్ ఇన్ వాట్ మెషర్ మీలోనే మంచి గుణం చూపుతా ఒప్పుకుంటారు ఒప్పుకు పర్వాలేదు నేను చూసుకుంటాను మీలో ఉన్న మంచి గుణం వాళ్ళు చెప్పండి నవ్వుతూ ఉంటారు వెరీ గుడ్ నవ్వుతూ ఉంటారు తప్ప ఏం అంటే నో అని చెప్పినా కూడా నవ్వుతూనే చెప్తారు నో యూ కెనాట్ బి ట్రాన్స్ఫర్డ్ యువర్ రిక్వెస్ట్ కెనాట్ బి యాక్సెప్టెడ్ ఐ డిస్కస్ విత్ హిమ్ హీ టోల్డ్ మీ అని నవ్వుతూనే చెప్తారు తప్పేం లేదమ్మా నవ్వుతూ ఉండాలి అసలు నిజానికి మీకు చిన్న రహస్యం చెప్తా ఎనభై లక్షల జీవరాశుల్లో నవ్వే గుణం భగవంతుడు ఒక మనిషికి మాత్రమే ఇచ్చాడు ఎందుకని ఏడుస్తూ ఉండమని కాదు జీవితం యొక్క పరమార్థం ఆనందమని ఆనందాన్ని అన్వేషిస్తేనే నవ్వు సాధనమని నవ్వు నిచ్చన ఆ నిచ్చెన ఎక్కితే పైన అందుకోవాల్సింది అందుకోవచ్చు ఆనందాన్ని అందుకోవటానికి నీకు నవ్వుతూ ఉండటం ఒక అర్హత ఒక అలవాటు కావాలి అని నవ్వుతూ ఉండు నవ్విస్తూ ఉండు ఏడ్పిస్తూ ఉండమాక నువ్వు ఏడుస్తూ ఉండమాక ఇది దాని ఆనంతర్యం రైట్ ఇప్పుడు నవ్వుతారు కదా రైట్ చిన్నప్పటి నుంచి అలవాట చిన్నప్పటి నుంచి అలవాటు లేదు సార్ ఉద్యోగం వచ్చాక నవ్వుతూ సీరియస్గా ఉన్నారా సమస్యలు తక్కువైనప్పుడు పిల్లలు ఇతరత్ర నుంచి ఇబ్బందులు లేనప్పుడు నవ్వుతూ ఉంటాం సరిపోయి వదిలిపెట్టేద్దాం నా పాయింట్ ఏమిటంటే జీరో టు టెన్ స్కేల్లో మీకు నవ్వటం గురించి మీకు మీరు ఎన్ని మార్కులు ఇచ్చుకుంటారు 0 టు టెన్ జీరో అంటే ఏమీ లేదు ఎప్పుడు పేలాలు పేలాలు బండితూ ఉంటాయి మొహం మీద సెవెన్ రైట్ ఇప్పుడు నేనేదో ఆవిడని అడిగాను మిమ్మల్ని ఎవరిని అడగలేదు పాపం అని చెప్పి అనుకోమాకండి ఇప్పుడు నేను చెప్పిన ఇరవై క్వాలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇలాంటి ఒక షీట్ తయారు చేసుకోండి ఇలా షీట్ తయారు చేసి అందరికి ఇవ్వమా Dragging. 1 టువంటి నైన్ లిస్ట్ చేసుకుని ఒక్కొక్క క్వాలిటీ అక్కడ రాసుకుని ఈ రోజున అంటే ఏమిటి ఫిఫ్త్ ఆగస్టు రెండు నా నలభై సామర్థ్యానికి నాకు నేను ఇచ్చుకున్న మార్కులు ఏడు మూడు నెలల తర్వాత అది కనీసం సెవెన్ పాయింట్ ఫైవ్ అవసరం విన్లా విన్లా విన్లా విన్లా ఏమన్నావమ్మా ఆవిడ సెవెన్ అన్న తల్లి ఏడన్లా ఏడు అనే నంబరు సెవెన్ అన్నదావిడ ఓకే కావాలని ఆవిడ నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నన్ను చూసి నేనేవలే కానీ ఒరులేలా ఏర్తూరయ్యా ఇంకొకరికి ఎందుకు సరిపోదు ఇప్పుడు నేను ఏం పాయింట్ చెప్పాను మీలో ప్రతి ఒక్కరు కూడా ప్లస్ ప్లస్ ప్లస్ మీ బంధువులు మీ స్నేహితులు మీ పిల్లలు మీ వారు మీ అత్తగారు అవి అత్తగారు ఒప్పుకోరలేండి వద్దు నా గురించి వస్తున్నాను అక్కడ అని అంటుంది అందుకే అత్తగారితో వద్దు కానీ కూర్చున్నప్పుడన్నా కబుర్లు చెప్తూ బోధనం అయ్యా కూర్చోండి బోధనం ఆకలేసినప్పుడు మనిషి బుర్ర పని చేయదు వస్తుంది మనిషిలా ఉండడు మృగంలా ఉంటాడు కాబట్టి మనం చక్కగా భోజనం అయిపోయిన తర్వాత ఆయన ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పారు లిస్ట్ చేశాను నాలుగు కాపీలు తీశాను అవునా నాది నేను వేసుకుని చూపించమంటాడు నేను ముందు చూపించాను తర్వాత చూపిస్తా నువ్వు ముందు చెప్పు సంగతి లేకపోతే మీరే నింపి నాకు చూపించండి అని ఏదో అంటే ఓకే కాసేపు కాలక్షేపమే కాదు అంతర్ముఖులమై ఆలోచించటం మొదలు ఇప్పుడు ఉదాహరణకి ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆవిడ తనకు తాను తొమ్మిది అనుకుంటే కాదని దానికి నేనెవరిని వేడన్నది సెవెన్ అన్నట్ మీకు అర్థమైందా నేమ సెవెన్ సెవెన్ పాయింట్ ఫైవ్ జీ ఎయిట్ జీ టల్ అంటే ఒక ఆలోచన విత్తనాన్ని నేను మనసులో నాడుతున్నాను అనమాట ఫర్దర్ ఇంప్రూవ్ బికమింగ్ బెటర్ అంటే అంతే కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ అంతే కదా అవునా కొందరు సహజంగా పరిస్థితులు చిన్నతనము రిజర్వ్డ్ గా ఉండటము అనుభవాలు ఎదురు దెబ్బలు ఇవన్నీ కలిసి కొంచెం రిజర్వ్ గా ఉంటారు గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ అంటే ఇంకొకరు ఇంకా కోపంగా గుడ్ మార్నింగ్ వాట్ ఈస్ గుడ్ అబౌట్ దిస్ మార్నింగ్ పాన పడుతోంది గొడుగు మర్చిపోయాను నేను ఇక్కడే ఆఫీసులో పెట్టి వెళ్ళాను ఇంకో గొడుగు లేని మావాడు తీసుకెళ్ళిపోయాడు తడిసిపో వచ్చాను గుడ్ మార్నింగ్ అంటావు ఇలా వాళ్ళకి నమస్కారం నీ కాఫీ బాగుందన్నా కూడా బాగుండదు రోజు మిల్క్ లో కాఫీ పౌడర్ వేసి ఇచ్చా ప్రతిదానికి కాఫీ కూడా గొడవ చిక్క చిక్క వ్యవహారాలు రైట్ సో ఇలా చేసుకుని ఇది ఒకసారి చేస్తే చాలా సార్ ఒకసారి చేస్తే చాలా ప్రతి మూడు నెలలకి ఒకసారి ఆత్మావలోకనూ చేయండి రివ్యూ యువర్ సెల్ఫ్ ఎవరి త్రీ మంత్స్ దానివల్ల ఏమవుతుంది ఎటు నుంచి ఎటు లేదు అక్కడే ఉండిపోయామా లేదు ఈ మూడు నెలలలో ఏవో కష్టాలు పరిస్థితులు ఏర్పడి మనం కొంచెం తగ్గిందా ఇప్పుడు మీరు ఎవరన్నా మీ సెక్షన్ ఆ సెక్షన్కి వెళ్ళారనుకోండి కొన్ని సార్ అలా ఉన్నాం అడుగుతా యువర్ నేచర్ ఈస్ డిఫరెంట్ వీ హోన్ యూ డిఫరెంట్లీ గురించి మాకు ఒక అవగాహన ఉంది ఇలా ఉన్నావేంటి నేను సాయం చేయగలను అంటే ఎదుట వాళ్ళు కష్టాల్లో ఉండాలని మనం అనుకోము కానీ కష్టాల్లో ఉంటే మనం చేయగలిగింది ఏమన్నా ఉంటే చేద్దామనే సదభిప్రాయం మనసులో కలుగుతుంది ఎందుకు అయ్యో నవ్వుతూ నవ్వుతూ ఉండనే వాళ్ళు అని మనకు అనిపిస్తుంది కాబట్టి సరే ఇది కొన్ని మనం పలాయి వాళ్ళకు కూడా ఇలాంటిది వద్దు అని అంటాం అంటే ఏమిటి నా కర్మ నా అవతరిస్తున్నవాడు ఇంకెవ్వరికి వద్దు భగవంతుడా ఇంకెవ్వరికి కష్టాలు వద్దు అని చెప్పని చెప్తాం అందుకని చెప్తున్నాను ఓకే సో ఎనలైజ్ యువర్ ఓన్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఇంటికెళ్ళో తెల్లకాయతను తీసుకుని భోజనం అయ్యారు మధ్యలో మట్ట పెడితే రెండు లెఫ్ట్ రైట్ అని రెండు భాగాలు అవుతాయి లెఫ్ట్ దగ్గర లెస్ వేయండి ఎస్ఎన్ రాసుకోండి అంటే స్ట్రెంగ్స్ కుడి చేతి వైపు మైనస్ వేయండి డబ్ల్యూ అని రాసుకోండి వీక్నెసెస్ ఏది కావాలో ఏది ఎంత ఉండాలో మీరేం అనుకోకపోతే చిన్నప్పుడు మీరు ఇంట్లో మీ అమ్మగారితో ఉన్నప్పుడు నవ్వుతూ ఉంటే ఆడపిల్లవు ఏమిటో అలా నవ్వుతావు తగ్గానికి అని అనేవాళ్ళు అందరు ఇళ్ళదు కదా కొందరు ఇళ్ళు నవ్వకూడదు గొంతు గొంతు పెంచు మాట్లాడుతున్నావు తగ్గించావు మీరు పొద్దున ఒకరింటికి నిన్ను నన్ను తిట్టుకుంటారు తగ్గించు అలా ఉండొచ్చు ఇక్కడికి వచ్చాక పరిస్థితులు ఇంకా అన్యాయంగా ఉండొచ్చు ఇంకొంచెం మెరుగుగా ఉండొచ్చు మనకు తెలియదు అంటే నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే మీకు అసలు మీరెప్పుడైనా మీ యొక్క బలం మీ బలహీనత ఏమిటో గమనించారా గమనిస్తే ఏది పెంచుకోవాలో ఏది బలహీనపరచుకోవాలో ఏది తగ్గించుకోవాలో తెలిసి వస్తుంది దీన్ని పరమపద సోపాన పఠం అని చెప్పని లేదు స్నేక్స్ అండ్ లాడర్ అని చెప్పని చేతిలో ఉన్న గవలు వేస్తే ఏ పందెం పడుతుందో పామునోట్లో పడితే కిందకి నిత్యంలో ఉన్న గడిలో పడితే పైకి మీ ప్రతి మాట ప్రతి చూపు ప్రతి తీరు ప్రతి క్షణము ప్రతి ప్రవర్తన ప్రతి వ్యవహారము అయితే మీకు ఒక నిత్యను అందించబోతోంది లేక ఒక పాము నోట్లో పడేసేటట్టు చేయబోతోంది ఆలోచించుకోండి పందెం మన చేతుల్లో లేదు నీకు అర్థమైందా గవలు వేస్తే లేక డైస్ వేస్తే ఏ పడుతుందో మూడో రెండో ఐదో నాకేం తెలుసు ఏం పడుతుందో నా చేతుల్లో లేదు కానీ దాని ఇంపాక్ట్ మాత్రం నేను అనుసరిస్తాను ఇప్పుడు సాధారణంగా కొందరు కొందరు ఈ సినిమాలు చూసి ప్రభావం అని చెప్తున్నా ఏదో జరిగింది అనుకోండి అయ్యోనా అని అని అంటారు పక్కనే వెంటనే అంటారా అంద అయ్యో అంటారు ఎప్పుడో అవ్వాల్సింది నా దేవుడు నా ప్రార్థన ఆలస్యంగా విన్నాడు అందుకే ఇప్పుడు అయింది ఇది కనబడుతుందా కనబడితే మనకి ఒక్కోసారి మనము గిల్టీ లేక ఒక్కోసారి వీఆర్ విక్టిమ్స్ అంటే అది ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఆడ జరిగింది జరగకూడదు బాగుంది అన్న అంటే అయ్యో అని అన్నారు సానుభూతి పోతున్నారు ఇది ఇంకో రకమైన ఎందుకు ప్రవర్తన ఆగలి ఐదు నిమిషాలు బయట పడిపో బయటపడితే కొంపలు అడ్డుకుంటాయి కదా పిల్లికి పితలికి ఒకే మంత్రం పనికి రాదు కదా పిల్లి చేస్తుంది కానీ పింతల్లి చావదు కదా పింతల్లి పగ తీర్చుకుంటుంది కదా ఇన్ని ఇంప్లికేషన్స్ ఉన్నాయి అందులో అందుకని జాగ్రత్త ఇంకొకరికి అంటే అసలు నిజానికి మనస్ఫూర్తిగా అయ్యో అలానా అని చెప్ప నన్ను ఊరుకోండి తప్ప బాగా అయిందనే మాట మనసులో కూడా అనుకోవద్దు ఆడ మిమ్మల్ని సతాయించి ఉండొచ్చు గతంలో బట్ వద్దు అలాంటి భావనలు మనసులోకి రానియద్దు think like a man of action and act like a man of thought anaganevi you one anakaḍa manu manu antunānu mē andāka lēsuṇāvu sir mīr ēviṭi magāḷu gurinchi māṭlaḍtunnāru correct anā andar gurinchi mī anumānam ēviṭi dīni bhāvam ēmi tirumalesha manshi ante inkā andaru ostāru kadā ఓకే నేను కావాలని అక్కడ పెట్టా థింక్ లేక పర్సన్ ఆఫ్ యాక్షన్ యాక్ట్ లేక పర్సన్ ఆఫ్ థాట్ అని నేను న్యూట్రల్ జెండర్ పెట్టలేదు కావాలని మ్యాన్ అని పెట్టా ఎందుకంటే మిమ్మల్ని కాస్త ప్రవోక్ చేద్దామని అకార్డింగ్ టు క్రిస్టియన్ స్కూల్ ఆఫ్ మైథాలజీ ఒక ముప్పై సెకండ్ నాతో భరించండి నన్ను నేను ఏ గురించి వ్యతిరేకంగా చెప్పడం లేదు అకార్డింగ్ టు క్రిస్టియన్ స్కూల్ ఆఫ్ మైథాలజీ గాడ్ మేడ్ ది మ్యాన్ ఫస్ట్ పుల్డ్అట్ ఎ రిబ్ ఫ్రమ్ దిస్ సైడ్ అండ్ క్రియేటెడ్ ఎ ఉమెన్ ఇది వాళ్ళ మతం ప్రకారం నమ్మకం సో నా పెద్ద మనిషి సండే చర్చికి వెళ్లి తిరిగి వచ్చాక ఇంటికెళ్లి గాడ్ మేడ్ ది మ్యాన్ ఫస్ట్ సీనియర్ జూనియర్ సుపీరియర్ ఇన్ఫీరియర్ అని అన్నారు అమ్మాయితో చూసి సెషన్ అటెండ్ అయింది థింక్ క్వశ్చన్ డిసిషను ప్రవర్తన ఆలోచన అభివృద్ది అనేవన్నీ చెప్పా కదా విని ఒక నిమిషం అండి గాడ్ మేడ్ యూ ఫస్ట్ కరెక్ట్ నేను బైబుల్ చదివాను సీరియా నాట్ నెసెసరీ సుపీరియర్ నాట్ నెసెసరీ ఇన్ఫీరియర్ అన్నది అదేమి కదా ఒప్పుకోవాలా మనిషి అందుకే మనవాళ్ళు గతంలో చాలా జాగ్రత్తగా మూడు నాలుగేళ్లు అమ్మాయికి తక్కువ ఉండేటట్టు చూసి పెళ్లి ఎందుకంటే ఎప్పుడు మీరు అర్థమైంది కదా పెళ్లేనప్పుడు ఈ అమ్మాయికి ఇరవై ఏళ్ళు అబ్బాయికి ఇరవై ఆరేళ్ళు ఇరవై ఏళ్ల తర్వాత కూడా ఆరేళ్ల గ్యాప్ ఎట్టా ఉంటుంది కదా ఏం చూసారు ప్రపంచంలో అంటారు నేను చూసాను మీరేం చూసారు అంటారు అది పక్కనట్టు పెడదా అని సరికి సరేనని సార్ ఓకే ఐ గివ్ యూ త్రీ ప్రూఫ్స్ దట్ ఉలీస్ట్ యాజ్ గుడ్ యాజ్ ఎ మ్యాన్ అని చెప్పను వాట్ ఆర్ ది ప్రూఫ్ అన్నాడు కోపంగా హి ఉమెన్ ఇంక్లూడ్స్ ఎంఏఎన్ మ్యాన్ ఎఫీఎంఏ ఫిమేల్ ఇంక్లూడ్స్ ఎంఏఎల్ఈ మేల్ చాలా అన్నది వెంటనే అందుకే మా అమ్మ చదువుకున్న దాన్ని పెళ్లి చేసుకోవద్దురా అంటే నీకు అర్థమైపోయింది అందుకే మా అమ్మ చెప్పింది చదువుకున్న దాంట్లో లేకలేవురా నువ్వు వద్దు అని నీకు అర్థమైపోయింది అనుకుంటున్నా అంటే చదువు దోషమా వేగటవేణులు హైగా ఆనందంగా ఉండరా అంటే వేగట మాట్లాడతాడు ఏమిటి పెద్ద మనిషి అందుకని ఈ పాయింట్ పక్కనట్టి పెట్టేస్తే ఆడైనా మగైనా థింక్ అండ్ యాక్ట్ థింక్ అండ్ స్పీక్ మాట్లాడండి ఆలోచించి మాట్లాడండి పని చేయండి ఆలోచించి పనిచేయండి అంటే మనస్ఫూర్తిగా ఆలోచించి మనస్ఫూర్తిగా పర్యవసానాల గురించి అవగాహన పెంచుకుని ప్రవర్తించండి జీవితంలో బాగుపడతారు అని చెప్పని ఆ Let this moment become a turning point in your life. It can become provided by you, welcome it. ए साखुदें तो, कर द द गोरा ह कराद चेवर कि वडिन्धी, रोज इकड़े इकल आवत अं乐, इकर चेपे �悲ोरा नाल को मात लिए, मैंची वित्नाला नान 이� sanity, ने ओटकु निवाइर तंवल अंच्छ मननना चेएल न चेएं మీరు నలుగురు నలుగురు గ్రూప్స్గా ఆలోచించటం వల్ల మరింకింత ఈ ఆలోచన మనసులోకి వచ్చేటట్టు చేయటం వల్ల మీలో మార్పు రావటం వల్ల అని చెప్పని అర్థం డోంట్ ప్రొక్రాస్టినేట్ వాయిదా వేసే బలహీనత ఒకటి చాలా మందికి ఉంటుంది ముఖ్యంగా మంచి పనులు చెడ్డ పనులైతే వెంటనే రెడీ ఇప్పుడు ఉదాహరణకి సాయంత్రం ప్యాకెట్ ఆడదాం ఎన్ని గంటలకే ఆడు ఐదు గంటలకే కూర్చున్నాం ఇది మన మనస్తత్వం ఏదో మంచి పని పుస్తకం చబదాము నలుగురం కూర్చుని వచ్చే సోమవారం ఈ వారం అంతా మంచి వేరే పనులున్నాయి సర్దుకుని వచ్చే సోమవారం వస్తాను ఫెయిలింగ్ టు ప్లాన్ అందుకనే గోల్ సెట్టింగ్ అవసరం ఈ మధ్య చదివిన పుస్తకం ఏదన్నా ఉందా అమ్మా టైం లేదంటారా నేనేమన్నా మిమ్మల్ని ముక్కే అడిగా సండే ఈనాడు పేపర్ ఈనాడు పేపర్ ఆదివారం మొదటి షీట్ నుంచి ఆఖరి షీట్ వరకు చదివేశారా ఏం నచ్చింది ఏ నచ్చరా కాలక్షేపం ఆదివారం పనులు అంతా కాబట్టి చదివేశారు అంతేనా ఆదివారం అంత పనులు ఉండవు రోజు ఉండే పనులు ఉండవని అర్థం తల్లి ఎక్స్ట్రా ఉంటాయి కరెక్ట్ వారం రోజులు పిండిన బట్టలన్నీ పిండాలి ఆ రోజున ఏదో ఉంటాయి పనులు ఉండవని నేను అన్నా నేను ముందుకే మూడు షిఫ్ట్ల డ్యూటీ అని నేను చెప్పేశా కదా ఏం నచ్చింది పుస్తకంలో అన్న నేను ఆవిడ ఏం అంటాం లేదండి మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే రోజుకున్న ఇరవై నాలుగు గంటల్లో సస్టైనింగ్ నర్చరింగ్ మెయింటైనింగ్ అంటే పడుకోవాలి తిండి తినాలి తలదువుకోవాలి ఇలాంటి పనులన్నీ వదిలిపెట్టేస్తే చేస్తున్న పని ఏం చేస్తున్నామో ఎలా చేస్తున్నామో ఎందుకు చేస్తున్నామో దానిలోంచి నేర్చుకోవలసిందేమిటో మన స్టాక్ ఆఫ్ గుడ్ థాట్స్ కి ఒక ప్లస్ పాయింట్ పడేటట్టు పెరగకుండా ఎదకుండా ఉంటే ఎలా ఎదుగుతాం మనం అన్నది ఆ ప్రశ్న ఇప్పుడు అందులో ఒక ఆర్టికల్ ఉండొచ్చు ఒక కొటేషన్ ఉండొచ్చు ఏదో పరిశీలి ఉంటుంది పదాలు నింపేందుకు పదవి చిన్న చిన్న జోక్స్ ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది కదా సుడోకు ఉంటుంది అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా అంటే పట్టించుకోలే పా గంటన్న రెండు గంటలు జరిగారా మొత్తం నేను తప్పట్టడం లేదమ్మా ఏమనుకోమాట ఆ గంటన్నర సమయం ఖర్చు పెట్టారు గాని గంటన్నర నుంచి ఆవగించంత ప్రయోజనం పొందటానికి ప్రయత్నం చేయలే అలా గనక ప్రయత్న అంటే పుస్తకం మొదలెట్టే ముందు ఒక చిన్న నాలుగు తలఖాతాలో నోట్బుకో పిల్లలు లాస్ట్ ఇయర్ అయిపోయాక వాళ్ళు మొత్తం అన్ని పేజీలు రాయారు మనం కొనిచ్చిన కొన్ని పేజీలు ఉంటాయి వాళ్ళు దగ్గర పెట్టుకోండి చదువు పెన్నో పెన్సులో పట్టుకుని దగ్గర పెట్టుకోండి ఆదివారం నాలుగు ఆగస్టు రెండు వేల పదమూడున పెట్టండి ఇందులో మూడో పేజీలో పలాంది బాగుంది ఎనిమిదో పేజీలో వంటకాలు ఉన్నాయి ఏడో పేజీలో అబ్బా చాలా రోజులైంది చక్కని ఖర్చు తొమ్మిదో పేజీలో రెండు జోకులు ఉన్నాయి అని రాసి పెట్టుకోండి సోమవారం మంగళవారం కాస్త తిరిగి దొరికినప్పుడు ఆ నోట్ బుక్ ఆ పుస్తకం రెండూ తీసి ఒకసారి తిరగేసి రీఎన్ఫోర్స్మెంట్ మెమరీ ఇంప్రూవ్స్ కొందరు వంటల పుస్తకాలు వస్తుంటాయి వంటల పుస్తకాలు ఉంటాయనుకోండి ఈ వంటలవి పేపర్ మా అసలు వస్తాయి కదా అసుందర షీట్లు వస్తుంది కదా వారు కట్ చేసి జాగ్రత్తగా పెట్టుకుంటారు తిరుకున్నప్పుడు ఎప్పుడో ప్రయోగం చేస్తారు వద్దేనే తిననే అంటాడు ఆయన నువ్వు తిన్నావా అంటాడు నీ బతకుండా ఎప్పుడన్నా తిన్నానా అంటాము ప్రేరమా నీ బతకుండా ఎప్పుడన్నా తిన్నావా అని మనం డబా ముందు తిన్నావా అంటాడు ఆయన రిస్క్ తీసుకోదలుచుకోవడం నువ్వు ముందు తిన్నావు బాగుంటే నాకు ఎందుకు చెప్తున్నానంటే ఎవరు కొత్తని వెల్కమ్ చేయాలండి అది మనం చేసే ప్రయోగాలు ఆయన మీద అదేదో సినిమాలో శ్రీలక్ష్మి ఇంకొక రెండు టూత్ పేస్ట్ అండి అంటుంది గుర్తుందా ఇంకొక రెండు కూడా వస్తుంది గుర్తుందా ఎవరికన్నా సీను రోజు పెద్ద రోజు పెద్ద సో గోల్ సెట్టింగ్ అండి గోల్ సెట్టింగ్ ఏంటంటే ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుని మంచి పుస్తకం రోజుకు ఒక నాలుగు పేజీల చొప్పున రెండు వందల పేజీలు ఉంది యాభై రోజులు నలభై ఐదు రోజుల్లో ఫినిష్ చేస్తా అని ఓ నోట్బుక్ లో ఈ పుస్తకం ఫలానా ఇన్ని పేజీలు ఈ రోజున నేను ఐదు ఆగస్టు నాడు సాయంత్రం ప్రారంభించాను క్యాల్కులేట్ చేసుకుంటే ఫలానా రోజుకు ముగించాలి కనీసం అది ఒక ఆలోచనను ప్రేరేపింపచేస్తున్నాను ఓ ఇరవై రోజుల తర్వాత కుదరలా హాస్పిటల్ డ్యూటీలు బంధువులు వచ్చారు కాబట్టి నాలుగు ఆశ పుస్తకమే ముట్ల ఆ తర్వాత రోజుకు ఐదు పది నిమిషాలు కాదు పదిహేను నిమిషాలు చదువు పలాంటి డేట్ లోపల ముగిద్దామనుకున్నాం కదా ముగించేద్దామని మనకు అనిపిస్తుంది అనమాట అది గోల్సెట్ యొక్క ప్రయోజనం ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఓ సీతాక ఒక చిలుక దాని పూర్వ రూపం గొంగలి పురుగు సన్నగా నల్లగా పాకుతూ పాకిన చోట దురద పెట్టేటట్లు చేస్తూ హురాగం తీస్తూ ఉంటుంది అది అందంగా అస్సలేంబాలేనా అని పాట పాడుకుంటూ ఉంటుంది దాన్ని చూస్తేనేమో మనకు అసహ్యం అదేమో పాట పాడుకుంటూ ఉంటుంది చక్కగా ఎలా నడుస్తుంది చూడండి తన తపస్సు తపన చేత తహతహ చేత తృష్ణ చేత తాను అద్భుతమైన సీతాకో చిలుపుగా మారుతుంది i think is more beautiful than a butterfly in god's creation beautiful designs brilliant colors and wonderful symmetry on either side srushti lo ink edaina goggali purugu sita kokochiruka transformation edaithe vachindo roopantram chendindo mari ink edaina prapanchamlo antaga roopantram chende prani unnada ante mana aadarsham em gaavali brilliant colors wonderful designs and beautiful symmetry on either side balance adi kavali jivitam andari nenu meeku choopisthunna bomma transparent ante paradarshakamaina tivanti sita kokuchu ante artham enti adu koor meeda valindi manaku aa shariram adduga ledhu we are see through anamata we are able to see the color of the flower and the contours of the petals anthati rare breed దీనికి దేవుడు మనకి ఏమి ఇచ్చాడంటే నితంతా ప్రాణులకు ఇవ్వనటువంటి టెన్త్ ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ అంటే వన్ ఫాలోడ్ బై ట్వెల్వ్ జీరోస్ అంటే లక్ష కోట్ల కణాల సామర్థ్యాన్ని భగవంతుడు ఇచ్చాడు మనకి ఒక్కొక్క కణము ఒక్కొక్క కంప్యూటర్ అంత సామర్థ్యం కలిగినటువంటి వాడుకుంటున్నామా అన్నది ప్రశ్న ఐన్స్టీన్ అనేటువంటి మేధావి టువర్డ్స్ ది లేటర్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ హాస్ గాడ్ ది హాస్ హార్డ్లీ మరి మనం ఎంత వాడుతున్నాం మనం 1% పర్సెంట్ వాడుతున్నాం అన్యాయం కదా అంటే మోటివేట్ యువర్ సెల్ఫ్ టు యూస్ ఏ హయ్యర్ పర్సంటేజ్ ఆఫ్ యువర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ భగవంతుడు మీకు వ్యత్యాసం చూపకుండా అందరికీ ఇచ్చిన సామర్థ్యాన్ని మీకు ఇచ్చాడు మిగిలిన వాడదు పక్కనట్టు పెడదాం ఇంకొక మోటివేట్ అయ్యి ఇప్పుడు నేను అమ్మా పుస్తకం చదివాడు సంతోషం తల్లి ఎలా చదవాలి ఓ డేట్ స్టార్టింగ్ డేటు ఎన్ని పేజీలు చదివారు ఎండింగ్ డేటు అనుకున్నట్టు పూర్తి చేయగలిగారా లేదా నిజానికి మీ చిన్నతనంలో అంటే మైనస్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆ నవల పట్టుకుంటే అమ్మ భోజనానికి పిలిచిన ఉండు కంప్లీట్ అయ్యాకొస్తా ఉండు అని చెప్పేవాళ్ళ కదా అవునా కదా ఏమైంది టైంలేస్ సార్ కరెక్టే కాలంలో ఎంత రోజు పేజీ ఆ టీవీకి మంగళహారతులు ఇస్తుంటాం కదా మనం మానేస్తే నష్టమేం లేదు కదా దశ దశ మినిట్ కేకరం వైసీపీ బోల్రా మనకేమో సిలబస్ చాలా ఉంది టైం అయిపోయింది కాబట్టి ఏం చేయాలి స్పెషల్ క్లాస్ లో అర్జెంట్ గా అయిపోయింది అనిపించాలి కానీ ఏ అన్యాయం అధర్మాన్ని నేను చేయటం లేదు ఇట్లాంటి లెక్చర్స్ ఏవో ఇచ్చినవి కొన్ని ఉన్నాయి వాటి అడ్రస్ చెప్తాను ఓపుకున్నవాడు వినొచ్చు అందుకే నేను చాలా చక చక చక చక చక రైల్వే స్టేషన్ లో రైలు బయలుదేరినప్పుడు నిదానంగా బయలుదేరుతుంది ప్లాట్ఫామ్ దాటాక ప్లాట్ఫామ్ దాటాం కదా అందుకని చాలా దాటింది ఇప్పుడు పోయిపోయింది ప్లాట్ఫామ్ దాటి ఎప్పుడో ప్లాట్ఫామ్ దాటి సగం దూరం వెళ్ళిపోయాక హాఫ్ వే హాఫ్ వే కాబట్టి మిగిలిన హాఫ్ వేను క్లుప్తంగా చెప్పేస్తాను లైఫ్ ఈజ్ నాట్ ఎ టెక్స్ బుక్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సమాధానాలు పుస్తకం చివర ఉండవు సమస్యలన్నీ గుర్తింపబడి ఉండవు అందరి జీవితాలలో సామాన్యంగా ఉండే పుట్టుక పెరుగుదల చావు అనేటువంటివి కామన్ పాయింట్స్ గాని మిగిలినవి మధ్యలో ఉంటాయే శతశత కోటి అనంత కోటి వ్యవహారాలు జీవితం అంటే ఏమిటి ఏంటమ్మా జీవితం అంటే ఏంటి కష్టాలు కన్నీళ్లు ఏడ్పులు ఆర్పులు సుఖాలు కూడా ఉంటాయి అప్పుడప్పుడు ఉంటాయి వాక్యం ఇంత పొడిగుంటే ఒక బుల్ స్టాప్ వస్తుంది మధ్యలో అట్లా సుఖం ఉంటుంది ఇలానే ఓ కాలేజ్ లో పాఠం చెప్తూ వాట్ ఈజ్ అంటే లైఫ్ ఈజ్ అ సాంగ్ సింగింగ్ లైఫ్ ఈజ్ అ గేమ్ ప్లే లైఫ్ ఈజ్ అదు సాల్వ్ ఇట్ అని చెప్తారు ఆఖరిని కూర్చొని ఒకరి దగ్గరికి వెళ్ళి అడిగా వాళ్ళు చేయొత్తారని చెప్పడానికి అవుట్ ఆఫ్ సిలబస్ అయ్యి సార్ అన్నాడు సెవెంత చెప్పలే 10th ల చెప్పలే ఇంటర్ల చెప్పలే ఎట్లా అడుగుతావు సార్ నువ్వు నిన్న ఒరే నాయనానికి వయస్సు ఇరవై ఏళ్ళు లాగా అనబడుతున్నాయి నాకు ఇరవై ఏళ్ల వరకు ప్రశ్న తెలియదు సమాధానం తెలియదు శతమానం భవతి నూరేళ్లు బతుకుతావు ఇప్పుడు నేను గుర్తు చేయకపోతే ఇంకో ఎనభై ఏళ్లు ప్రశ్న తెలియకుండా సమాధానం తెలియకుండా బతికేవాడివి ఏం బతుకురాది నేను మీకు చెప్పినట్టు ఏమమ్మా ఇప్పుడు ఎందుకు చెప్పినట్టు ఇది ఎప్పుడైనా జీవితం అంటే ఏమిటో అర్థమైందా అందుకని చెప్పారు నేర్చుకోవటాని కోసం జీవితం ఇవ్వబడింది నేర్చుకోకపోతే జీవితంలో ప్రయోజనం లేనట్టు లెక్క అందుకని నేర్చుకోటాన్ని ప్రేమిస్తూ నేర్చుకోండి లవ్ టు లివ్ లివ్ టు లవ్ యాసిడ్ దాడులు కత్తిపోట్లు కాదు ప్రేమ అంటే ఈ మగాళ్లని మృగాళ్లుగా న్యూస్ పేపర్లు చిత్రీకరిస్తూ ఉంటే ఈ మగాళ్లు మృగాళ్ళవటానికి తల్లుల బాధ్యత కొంతైనా లేదా చాలా ఉంది పిలిచి ఒరే బాగా చదువుకో వధ వైషాలు వద్దు చదువు వస్తుంది ఉద్యోగం మంచి పిల్లని చూసి నేనే పెళ్లి చేస్తారా అంతవరకు నాకు తల వంపులు వచ్చేటట్టు నువ్వు ప్రవర్తించొందు ఆయన అని మాటి మాటికి గుర్తు చేస్తే వాడు ఈ గైడ్ అవడు అవుతున్నాడంటే మందించాలి తల్ల పంపకం తల్లు ఆలోచించవలసిన అవసరం ఉంది అని చెప్పని ప్రస్తావన చేస్తున్నారు ఇది ఒక ఈక్వేషన్ క్రియేట్ చేశాను అండి ఎల్ఈక్వల్ టుక్వల్ టు ప్రిజ్వల్ టు అని చెప్పి అంటే లైఫ్ టు టైస్ క్వశ్చనింగ్ లీడ్స్ టు లర్నింగ్ ప్రోగ్రెస్ పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పి ఏంటో ఇది చూద్దాం కాస్త అవునా దానికి మూడు పేర్లు పెట్టా మొదటిది లైఫ్ మేనేజ్మెంట్ అంటే ఎల్ఇస్ ఈవల్ టు టీ సమయం ఎప్పుడు ప్రారంభమైందో తెలియదు ఎప్పుడు ముగుస్తుందో తెలియదు ఈ ఆద్యంతరహితమైనటువంటి కాలంలో మనం పాయింట్ ఆఫ్ ఎంట్రీ బర్త్ అంటే పుట్టుక పాయింట్ ఆఫ్ ఎగ్జిట్ అంటే విరమించటం చావు Birth is a point of time, death is a point of time. The time between these two points of time constitutes our life. Before birth I was not there, after death I will not be there. So my life is my time on this planet Earth. That means life is time, that means l is equal to t. If l is equal to t, l minus t is zero. If you take away time, nothing remains in life, because life consists of time and nothing else. Is equal to the beautiful mathematical symbol that explains to us that whatever you are doing to one side of the equation, you are automatically, impliedly doing to the other side of the equation. And the kind of time wasted is life wasted. Time well spent is life well spent. Time's productivity enhanced is life's happiness maximized. That means time management is life management. That is self-management. Know their self-management. నీవేమిటో నీ పుట్టుకే సరొక్కసారి ఆఫీస్ వాళ్ళని తెలవరా ఇక్కడ నీళ్లు పడుతున్నాయని చెప్పండి అరే బాబుయా పానీ టపకరా బకెట్ లాలో ఏసీ ఆఖరు లేకపోతే పానీ టపకేగా బకెట్ బికెట్ కూర్చురావు రైట్ సో ఎల్ఈసీ కోల్ టు ఎంత సిగ్నిఫికెంట్ విషయం అంటే జీవితం అంటే సమయం అనే స్పృహ మనకు ఉన్నట్టు అయితే ఇలా మనం ఖర్చు పెట్టుండేవాళ్ళం కాదు అంటే గతం గురించి తెలిసినందుకోవటం వల్ల తెలిసినందువల్ల భవిష్యత్తు మనం సమయాన్ని సద్వినియోగపరచుకుంటే జీవితం సద్వినియోగం అవుతుంది అనేటువంటి సత్యం మైండ్ వి ఆర్ అవర్ థాట్స్ అని చెప్పాను మన ఆలోచనలు అని చెప్పాను ఎవరు బాగా ఆలోచిస్తారో వాళ్ళు బాగా ప్రశ్నించగలుగుతారు వాళ్ళు బాగా నేర్చుకోగలుగుతారు ఎవరు మట్టస్థంగా ఆలోచించకుండా ఉంటారో వాళ్ళ ప్రశ్నలు ఉంటాయి వాళ్ళ నేర్చుకోవడం అలానే చిన్న ప్రయోగం చేద్దామా మీరు క్లాస్ మొదలైనప్పటి నుంచి గాలి పీల్చుకుంటూ వదిలిపెడుతున్నారా మధ్యలో మర్చిపోయారా షూర్ కాన్షియస్లీ చిన్న ప్రయోగం చేద్దాం అవునా టీ ఈజ్ ఈక్వల్ కదా అంటే థింకింగ్ ఈజ్ ఈక్వల్ టు చాలా కష్టం అన్నాము తెలుసు కాసేపు ప్రయత్నం చేసి ఆలోచించడం మానే నన్ను ప్రశ్న అడిగమ్మా ఏదోటండి పర్వాలేదు ప్రశ్న అడగండి ఇందాక చెప్పా ఫోన్లే ప్రశ్న అడగమ్మా టిఫిన్ టిఫిన్ మరి టిఫిన్ కదా ఓ ప్రశ్న అడుగు చెప్పడానికి గల కారణం అనుభవం స్వయంకృత అపరాధం చదువుకున్నారు ఏం చదువుకున్నారు ప్రశ్న అడిగమ్మా కదా ఓ ప్రశ్న అడగండి ఓ ప్రశ్న అడగండి తోచడం లేదు అది సంగతి దాచుకోవలసిన కన్నీళ్లు ఉంటాయి కాబట్టి పాయింట్ ఏంటంటే ఆలోచించడం మానేయమంటే అసలు ప్రశ్నలు ఎట్లా అడిగారు మీరు ఈ పాయింట్ అర్థమైందా నో థింకింగ్ నో క్వశ్చనింగ్ నో లర్నింగ్ హై క్వాలిటీ ఆఫ్ థింకింగ్ హై క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ హై క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ క్వశ్చనింగ్ పూర్ క్వాలిటీ ఆఫ్ లర్నింగ్ ఎక్కడ ప్రశ్నలుంటాయో అక్కడ అన్వేషణ ప్రారంభమవుతుంది అక్కడ ప్రగతి అక్కడ నేర్చుకోవటం అక్కడ తెలుసుకోవటం అక్కడ తెలుసుకోవాలని ఒక తపన ప్రారంభమవుతుంది అర్థ చేసుకోవడానికి ప్రయత్నించండి అంత పవర్ఫుల్ మైండ్ మనకు భగవంతుడు ఇచ్చాడు టెన్ టు ది పవర్ ఆఫ్ ట్వెల్వ్ దాని సామర్థ్యం లక్ష కోట్ల కణాలని చెప్పి చెప్పారు రైట్ మూడోది ఏంటంటే ప్రోగ్రెస్ ఈజ్ ఈవల్ టు పర్సూట్ ఆఫ్ ఎక్సలెన్స్ అవునా రైట్ టైం లేదు చెప్పేసే కదా చాలా తొందరగా ఇది సరే సరే సరే సరే సరే సరే నవ్వమని నవ్వమని నవ్వమని నవమని నవ్వమని ఇవన్నీ స్కిల్స్ నేర్చుకోవాలి మీరు మీ పిల్లలకు కూడా నేర్పించాల్సినటువంటి స్కిల్స్ ఇవి దీంతో పాటు విలువలు కూడా అవసరమే ఇరవై రెండేళ్లకి ఆల్ ఇండియా టాపర్ గా నిలిచి ఐఏఎస్ లో గడగడలాడించినటువంటి వ్యక్తి ఈనాడు చెంచల్గూడ జైల్లో ఉండటానికి కారణం అందుకే మన స్వామి బోధుమయానంద చెప్తారు ఏ థింకింగ్ హెడ్ ఏ ఫీలింగ్ హార్ట్ అండ్ ఏ పెర్ఫార్మింగ్ సెట్ ఆఫ్ హ్యాండ్స్ ఈజ్ నెసెసరీ అని చెప్పారు Learn to love to become a better human being. We designation need to be done by a few days. We don't have to be done by a man, but we don't have to be done by a man. We don't have to be done by a director, deputy director, assistant director, head of the department, assistant, number 2, number 4 in command. We don't have to be done by a man. I have a little bit of a class in 20 classes. ప్లీజ్ respect knowledge, respect parents, respect womanhood, respect values, respect the nation. నేషన్ అని చెప్పారు దేశమేమవుతుంది జాతులు ఏమవుతున్నాయి వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తున్నారు సంస్థలు ఎలా నడుస్తున్నాయి నష్టాలు ఎందుకు వస్తున్నాయి దుర్మార్గం ఎందుకు ఎక్కువైంది అబద్దం ఎందుకు ఎక్కువైంది అన్యాయం ఎందుకు ఎక్కువైంది మోసం ఎందుకు ఎక్కువైంది పరిస్థితులు పెద్దవాళ్లు వృద్ధాశ్రమాలకు ఎందుకు వెళ్తున్నారు కనిపించిన వాళ్ళు మీరేమనుకోకపోతుంది చాలా కోపంగా అంటున్నాను అనుకోకండి కానీ ఆలోచించండి మీ అమ్మ నాన్న సుఖంగా ఉండాలి కదా ఎంత మాట మరి మీ ఈ స్పృహ అందరిలో అది నా పాయింట్ అంతే ఇంతకన్నా టైం లేదు శిలవు నీవు శిల్పివి నీవు శిల్పానివి నీవు యుర్ ది స్టోన్ యుర్ ది స్కల్పర్ యుర్ ది స్టాచ్యూ మొదటి ఉలి దెబ్బకు శిల శిల్పం కాదు ఒక్క అనుభవంతో సరిపోదు ఒక్క ఆలోచన సరిపోదు ఒక్క ఐడియా సరిపోదు అనేకమైనటువంటి వచ్చాక ఆ శిల శిల్పంగా తీర్చిదిద్దబడుతుంది ఎక్సర్సైజ్ అండ్ మెడిటేట్ టు కీప్ గోయింగ్ అండ్ గ్రోయింగ్ నాలుగే నాలుగు పాయింట్స్ కొంచెం డీటెయిల్ చెప్పి మిగిలిన రోజుకి ఇరవై నాలుగు గంటలు గంటకు అరవై నిమిషాలు ఒకవైపు నాలుగు వందల నలభై నిమిషాలు వన్ పర్సెంట్ అంటే పద్నాలుగు పాయింట్ నాలుగు నిమిషాలు రౌండ్ కన్వీనియన్స్ కోసం రౌండ్ ఆఫ్ చేస్తే పదిహేను నిమిషాలు రోజుకు ఒక పదిహేను నిమిషాలు ప్రతిరోజు అరే హోగా బైన్ రోజు సమజనా బ్రేక్ఫాస్ట్ ఇంకో భూకులరా జరూర్ బిజాదు కాదు హోగా పానిట్ ఎక్కడో ఉన్నా రోజు పదిహేను నిమిషాలు పొద్దున్నే అవసరం వస్తే పావుగంట ముందు ఆహారం పెట్టుకుని లేవండి బైబుల్ చదవండి ఖురాన్ చదవండి భగవద్గీత చదవండి మీకు ఇష్టం వచ్చింది చదవండి కానీ చదవండి స్పూర్తినిచ్చే ఆలోచనలను మనస్సులో విత్తనాలుగా నాటుకోండి 1% పర్సెంట్ ఇన్పుట్స్ నైన్టీ నైన్ పర్సెంట్ ఇంపాక్ట్ పదిహేను నిమిషాలు చదవటం వల్ల ఇరవై మూడు గంటల నలభై ఐదు నిమిషాలు ఉత్తేజకరమైన స్పూర్తిదాయకమైన ప్రయోజనవంతమైన శీతాహకోక చిలుక లాంటి జీవితం జీవించడానికి ప్రయత్నం చేయండి రెండవది సమీక్ష ప్రతిరోజు రాత్రి పడుకోబోయే ముందు ఒక్క రెండు మూడు నిమిషాలు ఆ రోజు ఏం జరిగిందో సమీక్షించుకోండి యువర్ టుమారో విల్ బీ బెటర్ దాన్ టుడే ఆల్ ఫ్యూచర్ టుమారో విల్ ఆల్వేస్ బి బెటర్ దాన్ ఆల్ ప్రీవియస్ స్టడీస్ మూడవది సర్జన సాంగ ఎక్కడా ఇదిగో ఈ ఊళ్ళో మంచివాళ్ళు ఎల్లో పేజెస్ డైరెక్టరీ అంటూ ఉండరు అన్ని ఊళ్లలో అన్ని రకాల మనుషులు ఉంటారు అందుకని మనకన్నా కొంచెం కుడిగా ఉన్న వాళ్లతో స్నేహం చేస్తే మనసు తట్టుపోతుంది మనకన్నా కొంచెం అడవగా ఉన్న వాళ్లతో స్నేహం చేస్తే మనసు తట్టుపోతుంది అందుకని ఆలోచించి స్నేహాలు నాలుగవది సాత్వికమైన సంగీతం వినండి పొద్దున్నే ముఖ్యంగా లేకపోతే ఏడు గంటలకు మీరు ఆన్ చేయడంతోనే చాలా హాట్ గురువు అని స్టార్ట్ అవుతుంది పొద్దున హాట్ ఏంటి దానికో సమయం సందర్భం వ్యవహారం ఉంటాయి కదా రాత్రైనా పడుకోలేదు పొద్దున ఏడు గంటల పొద్దున ఏడు గంటల ఆ పాట Learn to learn, learn to know, learn to be, learn to do, learn to live together, learn to help ever and hurt never, learn to be dignified, learn to be different, learn to grow through life, have energy, be good and do good. We came, Pustaka Mr. Teri Dhanaku, Baita Pothu Pothu, Vivekananda, his call to the nation, and he is around the world, and he is around the powerful quotations to Swami Ji under 20, Pustaka, Ahidurupalak, Indianishlo Durupalak. అది తెలుగులో ఆరు రూపాయలకు బహుశా ఉందనుకుంటాను చదవండి ఆరు రూపాయల ఉంది తల్లి భారత జాతికి నా హితవు అని ఆరు రూపాయల పుస్తకం ధర చదవాలి లేక ఇంగ్లీష్లో హిస్ కాట్ేషన్ ఐదు రూపాయలు అంతకుముందు మొన్న మధ్య వరకు నాలుగు రూపాయలకి అబ్బాయి వాళ్ళు ధరలు పెరిగాయి కదా అందుకని సో యువర్ థాట్స్ బికమ్ వర్డ్స్ వర్డ్స్ ఇన్స్పైర్ యూ టు ఆర్ డేంజరస్ థాట్ లెస్ యాక్షన్స్ ఆర్ మచ్ట్యూట్ ది బేసిస్ సో Repeated thoughts become words, words become actions, actions become habits, habits become your character. That means you must take care of your thoughts, words, deeds, actions, habits and reactions, etc. Even the first step in the development of vayasunu batti, sandarbhani batti, sadhukun avala agantanu. Even the second step in the development of take up one idea, make that one idea in your life, think of it, dream of it, live on that idea. That is the way to success. Be the change you want to see in the world. Desha monu previn chumanna మంచి అన్నది పెంచుమన్నా ఒట్టి మాటలు కట్టి పెట్టోయి గట్టి మేలు తల పెట్టవో గుడ్ లాక్ నేను అడగను టైం లేదు కాబట్టి సో వాట్ డూ యూ వాంట్ రిమంబర్ ఏం గుర్తు అనుకుంటున్నారు అండ్ వాట్ డూ యూ వాంట్ ఇంప్లిమెంట్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ వాట్ డూ యూ వాంట్ యాక్చువల్లీ దానికి కావాల్సిన ఐడియాస్ ఇచ్చానని చెప్పని అనుకుంటున్నాను అవునా ఇది దాకా మీకు ఇప్పుడు చెప్పానా మీకు ఈమెయిల్ ఐడి సారి సరే ఒక అయితే మీద రాసివండి నాకు అవునా సార్ పంపించేస్తారు అదేదో ఇంతమంది విన్నారు చూశారు చదివారు అని చెప్పని చెప్పడం అనమాట ఇక్కడ ఈ ఆర్కే డాట్ ఆర్పు లో గా రాస్తాను నేను ఏమిటైతే నా పేరుతో సెర్చ్ చేస్తే ఎనిమిది వందల యాభై ఉపన్యాసాలు దొరుకుతాయి మీకు డబ్ల్యూడబ్ల్యూ ఆయనకు పంపిస్తానమ్మా వివరాలన్నీ పేరుతో గనకు ఆ వెబ్సైట్ లో వెతికితే ఎయిట్ లెక్చర్స్ యూ క్యాన్ గెట్ చాలా మటుకు తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది కొన్ని ఇంగ్లీషే ఉంటాయి కొన్ని ఇంగ్లీష్ తెలుగు ఉంటాయి ఇలాంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ రెండు వందల తయారు చేశాను ఆర్డర్స్ కూడా ఆయనకు పంపిస్తాను అవునా నా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ని మీరు యూ క్యాన్ రిమూవ్ మై నేమ్ అండ్ పుట్ యువర్ నేమ్ అండ్ యూస్ ఇట్ గాడ్ బ్లెస్ యూ హావ్ నో అబ్జెక్షన్ లా ఇప్పుడు ఎవరో ఆమె ఎంబీఏ చేశారు ఎవరో స్కూల్ వాళ్ళు కాలేజీ వాళ్ళు పిలుస్తారో లెక్చర్ ఇవ్వమ్మా అని చెప్పని బావుండదు ఇది బాగుండదు మంచిది ఉంటే వాడుకోండి లేకపోతే ఊరుకోండి సో సో సో సో సో అయిపోయింది హావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ అమ్మా సార్ రాసుకోండి నాకు ఇమ్మనమ్మా ఆయన ఇస్తాం ఇప్పుడు మీరు మీ ఒక కయితం మీద మీ ఇమెయిల్ ఐడి రాసిస్తే బీడీఎల్ఎం రాయండి డేట్ రాయండి నేను మీకు పంపిస్తా పంపించడం అన్ని కొంచెం ఓ పారాగ్రాఫ్ ఎక్స్ట్రా రాస్తాను వీళ్ళందరికి పంపించండి మీకు ఆకలి వేస్తోందని వాళ్ళ అది చల్లబడ్డాయని వానకాలం కదా అది అందుకని మీరు బయలుదేరవడం ఓకే యూ థ్యాంక్ యూ